పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాన్ని దేవదేవా వందనాలు స్తో ఇచ్చిన బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచడానికి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీకు మహిమక రకంగాను మిమ్మల్ని సంతోషపరిచే విధము గాను తండ్రి ప్రభావ చిత్తమును మేము జరిగించే వారం గాను ఉండేటప్పుడు సహాయం చేయమని తల్లి విత్తబడే వాక్యము మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఆయన అదేవిధంగా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మైముఖం యేసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థిస్తూ ఉంటుంది ఆయన పాట పాడదాం అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా వెళ్ళని సాగిలపడి నమస్కారం చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన సారని అన్నిదేనా తాగిలపడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించి పరిశుద్ధుడా నిందివ ప్రతివసంతము దయాపితమే అకృతి కలూ శ్రీ మహిళివరి జీ ప్రతి వసీతమే ఆరాధి కృతజ్ఞత కృతజ్ఞతార్ పణలతో ప్రభువాణి ఆరాధించ అత్యున్నత సింహాసనము పై ఆసీలురా దేవదూసలు ఆ రాధీ పరిశుద్ధురా ఏల్ల నిం పరిమలించు మీ నాక్ష పరిశుభాత్ములు నన్ను నరుస నందీవితము పరిశుద్ధాత్మ నరు చుందే పరిశుద్ధాత్మ ఆనంది హర్షధ్వనులతో హర్షధ్వను లాసు రిశుద్ధాత్మలు ఆనంది చద హర్షగనులాతో హర్షగనులాతో అత్యున్నత సింహాసనముపై అసీనుడా దేవదూతలు ఆరాధీ అరిశుద్ధుడా వెల్ల నిండియున్నావు మనసారని తల్లిదిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిన పడి నమస్కారము చేసేదా పక్షిరాజువై మీరెక్కలపై మూషిశి రే నీవే నా తండ్రి వై బాధ్యతలు భరించి అక్షరాజివై నీర కలపై మహిమా పరచద శ్రుచి గీతాలు గీతాలహ వదేవా మహిమా పరచ తృతి గీతాలృతి గీతాలతో అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోద్దు ఏ మనసారీ తాగిలపడి నమస్కారము చేసేదాగిన పడి నమస్కారము చేసేదా హలోయ అర్థం చేసుకుందాం నమ్మకమైన తండ్రి ప్రేంగుల గణరాజా మీ యొక్క నమ్మకత్వానికి మీ యొక్క మీకు పొందనాలు అయా మెరుచుకున్నాం జీవించుకున్నాం చెల్లిస్తున్నాం అంటే అది కేవలం మీకు ఉచితమైన కృప మీ దయ తండ్రి అనేకులు కంటే శ్రేష్టమైన వారు మాకంటే మంచి వారు మా అన్ని విషయాల్లో బాగా తండ్రి మీకు నమ్మకంగా మీకు ప్రేమ దేవ మిమ్మల్ని ప్రేమించిన వారు ఇది నాన్న చూడ అయా అయోగ్యులమో తండ్రి నమ్మకమైన దేవ వారి జీవితాలు మా జీవితాల్లో ఇచ్చినందుకై నా జీవితంలో ఇచ్చినందుకే మీకు కొందనాలు మనం సృష్టిస్తున్నాం గణపరుస్తున్నాం తండ్రి మీ యొక్క నమ్మకత్వానికి కొందనాలు మీ ప్రేమకే మీ కొందనాలు మహిళలకి తండ్రి మహింగుల గజా అయ్యా అయోగ్యునే ఆ పాత్రని ఏ విషయంలో కూడా కనికమైన తండ్రి అయ్యా మీ రక్త రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటుండగా సమస్తమైన డాక్ మచ్చండి అయ్యా నమ్మకమైన తండ్రి నేను కాదు మీ వాక్యము అయ్యా మీ యొక్క మాటలు మన హృదయాల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన దేవాలను వైపు చూస్తుండగా కృపణను సహాయం చేయండి ప్రేంగులు గిని రాజా ఒకటి వాడు నేను ఒప్పుకుంటున్నాను తండ్రి అయ్యా మీ ఉచ్చరించడానికి కానీ దాన్ని బోధించడానికి కానీ దాని గురించి మాట్లాడటానికి కానీ యోగ్యత లేదు తండ్రి అయ్యా కేవల మీ యొక్క రక్త ప్రోక్షను బట్టి మీ బట్టి మీ యొక్క ఆత్మ అయా మీ పాదాలు అయా మీరు నడిపిస్తారని నా నోట్లో మాటలుగా మీరుంటారని మేవైపు చూస్తూ ఈ సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవనకరంగా అనుకరిస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన వేడుకున్నాం తండ్రి ఆమె ఈ రోజు మనము ధ్యానాంశం కోసం కుమ్మరి చీకటి మన్ను అనే శీర్షికని కొంత మనం చూసుకుందామని అనుకుంటున్నాను బహుశా దగ్గరతో ఇది మనం మాట్లాడుకుని ఉండొచ్చు అయినప్పటికీ ఇంకొకసారి మనం ధ్యానిద్దాము దేవుడు నూతన విధంగా మన హృదయాలతోటి ఏ విషయమై మాట్లాడాలని దృష్టిపడుతున్నాడు మొట్టమొదటిగా ఈ యొక్క కుమ్మరి ఇహలో ఒక కుమ్మరిని ప్రభు దేవాది దేవుడు ప్రభు ఆయన తను కుమ్మరిగా పోల్చుకుంటున్నాడు నేను ఆ జీవితాల్లో ఆయన చేసే కార్యాలని ఆయన కుమ్మరి పాత్రగా చూపిస్తున్నాడు అయితే దేవుడు మనల్ని జిగటమట్టిగా జిగటి మన్నుగా ఉండవాలని కోరుతున్నాడు ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఒకసారి ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినం నుంచి ఐదవ వచ్చినం వరకు చూస్తే యహవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాళ్ళు తన సార మీద పని చేయి కుమ్మరి జిగటి చేయున్న చేతిలో విడిపోగా ఆ జిగటు మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను అంతటా యహోవాకు నాకు ప్రత్యక్షమైనలాగ సెలవుచ్చను ఇస్రాయల్ ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవాకు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయల్ మీరు నా చేతిలో ఉన్నారు ఈ యొక్క విషయంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు కుమ్మరిగా తన యొక్క నేర్పు గలిగినటువంటి హస్తాలు లో ఏ విధంగా ఆయన ఒక కుండకి రూపం తీసుకురాటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ హిరిమియా కుమ్మరి వెళ్ళినప్పుడు ఆయన సార మీద ఆ కుమ్మరి వాడు కుండను చూస్తా ఉన్నాడు అయితే అక్కడ ఏమంతా అయ్యబడి ఉందంటే కుమ్మరి చేతిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి ఆ యొక్క మట్టి ఆ యొక్క జిగట మన్ను తోటి తయారు చేసినటువంటి ఆ కుండా ఆయన చేతిలోనే అది ఏమైంది విడిపోయిందంట కుమ్మరి జిగటి మన్నుతో చేస్తున్న వాని చేతిలో విడిపోగా ఆ జిగటు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరీ కాకుండా చేశాను ఇక్కడ కుమ్మరి యొక్క లోపం లేదండి ఇక్కడ ఈ జిగటమన్ను మంటిలో ఉన్నటువంటి స్వభావంలో ఉన్నటువంటి మార్పు ఆ మంటిలో ఉన్నటువంటి ఎయిర్ పాకెట్స్ కానివ్వండి ఆ మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి ఆ మట్టిలో ఆ యొక్క పూర్తిగా కలవబడనటువంటి మట్టి నీళ్లతో పూర్తిగా తడవబడినటువంటి మట్టి లేక నేళ్లతో పూర్తిగా మైమైకం కానటువంటి జుగురుగా తయారు కానటువంటి మట్టి ఏదైతే ఆ యొక్క ఆ యొక్క ప్రాంతంలో ఉందో అది చేస్తున్నటువంటి కుండ విడిపోటానికి కారణమైంది అయితే కుమ్మరి ఇది విడిపోయింది కదా తీసి దాన్ని దాన్ని తీసి మరి కుండగా చేయటానికి ప్రయత్నం చేశాను అని లేదు అక్కడ మరి కుండగా చేసాను ముగించిండు ఆ పని నేనా జీవితాల్లో కూడా వి మే గో రాంగ్ ఈవెన్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దేవుని చేతిలో కూడా మనము మన యొక్క జీవితాన్ని బట్టి మనం సంపూర్ణంగా విధేయత చూపని పరిస్థితిని బట్టి ఈ యొక్క మట్టిని ఈ మట్టి నీళ్లు యొక్క సంబంధం ఏంటంటే మట్టి మానవుని జీవితం మన జీవితం అయితే ఆ యొక్క దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితం ఆ ఈ మట్టి వాక్యంతో పూర్తిగా కలపబడదో అది జిగురుతనాన్ని పొందలేదు ఆ యొక్క రాదు ఒక పద్ధతి మనం ఈ యొక్క విషయంలో చూస్తే ఈ యొక్క కుమ్మరి ఈ యొక్క సారి మట్టి తీసుకురావటానికి ముందల ఆయన ఒక తన ఇంటిని వదిలి ఒక దూర ప్రాంతానికి వెళ్తాడు ఒక అడవి ప్రాంతం కావచ్చు లేక ఇంకేదైనా వేస్ట్ వేస్ట్ ల్యాండ్ వేస్ట్ ల్యాండ్కి వెళ్తాడు ఉపయోగపడనటువంటి ఏరియా ఏం మొక్కలు మొలవు ఏమి ఉండవు అది ఎవరు పట్టించుకున్నటువంటి ఆ యొక్క భూమి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు దూర ప్రాంతం కుమ్మారి ఇంటి నుంచి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ఏ రకమైనటువంటి ఆ మటిలో ఏ రకమైనటువంటి చెట్టు లేదు ఏ రకమైనటువంటి పోషణ లేదు అక్కడ అది కేవలం ఒక మట్టిగా ఎండకి ఎండుతూ ఉన్నటువంటి ఒక స్థితిని చూపిస్తుంది ఆ యొక్క స్థితికి ఈ కుమ్మరి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన తన దగ్గర ఉన్నటువంటి గడపార పొలుగు తీసుకొని ఆ నేలని కొట్టడం జరుగుతుంది ఆ కొట్టేటటువంటి ప్రక్రియలో భూమి అంతా కూడా కష్ అవుతుంది అంటే పగిలిపోతుంది పగిలిపోయి ఆ భూమి భూమి నుంచి ఆ మట్టి ఏర్పాటు అంటే వేరు అవుతుంది ఈ వేరయ్య పత్రికను గురించి యోగాను రాసిన పత్రిక పదహారు ఎనిమిదిలో మనం ఏం చూస్తామంటే దేవుని వాక్యానికి మనం చూపేటటువంటి ఒప్పుదల ఎప్పుడైతే దేవుని వాక్యం నీకు నాకు వినిపించబడిందో ఇవ్వబడిందో లేక బోధించబడిందో ఎప్పుడైతే మన హృదయాన్ని పరీక్షించుకొని ఆయన యొక్క వెలుగులో మన యొక్క జీవితాన్ని క్రమపరుచుకోటానికి ఆ యొక్క చూపుతామో ఆ వాక్యం మన జీవితంలో ఒక పొలుగుగా పనిచేసేదిగా ఉంది అది ఆ యొక్క భూమి నుండి మనల్ని ప్రత్యేక పరిచేదిగా ఉంటుంది ఇట్ ఇట్ గ్యాదర్స్ యాజ్ ఎ మడ్ ఆ యొక్క అర్థ నుంచి మడ్గా మార్పరుస్తుంది ఆ తర్వాత ఈ యొక్క ఏం చేస్తాడంటే ఏదైతే తోవినటువంటి మట్టి వాక్యానికి విధేయత చూపినటువంటి మట్టి వాక్యం ద్వారా విరుగుదల ఉప్పుదల పొందినటువంటి ఆ మట్టిని సేకరించి అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుని వస్తాడు ఇది it speaks about a life of separation idi veru parachabadinattundi jeevitham aa yokka aatvipraantham nunchi aa yokka banjara bhoomi nunchi aa yokka panikamalinaatundi praantham nunchi akkada etventi prayojanam lenatundi bhoomi ippudaithe vaakyaaniki vidheeta cheptinattu ga untundo aa matti ni samakurchi aa yokka kumbari thana intiki cherche vaaduga untunaru ee intiki cherche prakriya lo aa matti తనకున్నటువంటి స్థానం నుంచి అంటే ఆ మైదానం నుంచి ఆ ఎండు భూమి నుంచి ఆ యొక్క ఎండకి వానకి తడిచిపోయి ఎటువంటి చెట్టు ఎటువంటి జీవం ఆ యొక్క ప్రాంతం నుంచి వేరుపరచబడినటువంటి మట్టి కుమ్మడి దగ్గరికి తీసుకురాబడుతుంది ఇట్ ఈస్ ఎ సపరేటెడ్ లైఫ్ ప్రత్యేకించబడినటువంటి జీవితం నేనా జీవితంలో కూడా దేవుడు ఒకనొక రోజు రక్షణ కార్యాన్ని మన జీవితంలో చేసినాడు మన వాక్యానికి విధేత ద్వారా ఆయన వాక్యం మన జీవితంలో పనిచేయటం ద్వారా మనము ఆ యొక్క లేక ఆ యొక్క మైదానం లాంటి ఆ బంజర భూమి లాంటి ఆ గచ్చ ఆ బలురకా సిపి చెట్లు లేక ఆ యొక్క ల్యాండ్ లో నుంచి శపితమైనటువంటి భూమి నుండి దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను నన్ను తొలిచి మట్టిగా చేసి ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ శపితమైనటువంటి ప్రాంతం నుంచి ఆ యొక్క మట్టిని వేరుపరుస్తున్నాడు ఆ వేరుపరచబడినటువంటి జీవితం ఎప్పుడైతే మనం వార మంచి పొందుతామో ఈ లోకం నుండి ఈ శరీరం నుండి మనము వేరుపరచబడినటువంటి జీవితం జీవించాలి ఎప్పుడైతే దేవునికి విదేశి ఆయన మనల్ని తన ఇంటికి చేర్చేవాడుగా ఉంటాడు ఆ భూమిని ఆ మట్టిని ఒకవేళ తోమబడినటువంటి మట్టి లేదయ్యా నేను నీతో పాటు అక్కడికి రాను ఇక్కడనే ఉండిపోతాను నేను అవును వాక్యానికి విధేత కరెక్టే కానీ సపరేటెడ్ కావటం కష్టం నాకు దీని అంతటితో నేను ఈ ఈ దీన్ని ఈ పరిస్థితులు నేను వదులుకొని నీ దగ్గరకి రాలేను నేను అంటే ఒకవేళ అది విధిత చూపని పక్షంలో మళ్ళీ ఎందు దాని మీద మళ్ళీ వర్షం వచ్చుద్ది మళ్ళీ ఎందొస్తుంది మళ్ళీ అది గట్టిగా అయిపోయి ఆ పాత భూమి స్ట్రక్చర్ లో అది కలిచిపోద్ది కొంతకాలానికి ఏమవుద్ది అంటే ఆ వాక్యం ఆ యొక్క జీవితంలో పనిచేసినటువంటి విషయాన్ని కోల్పోయి ఏమవుద్ది ఇట్ మింగిల్స్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది సాయిల్ ఆ యొక్క విన్నారు కానీ వేరుపరచబడినటువంటి జీవితం జీవించలేకపోవటం ద్వారా తమ యొక్క రక్షణ జీవితంలో దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని ఆ వ్యక్తి తన జీవితంలో కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాన్ని పెట్టి చూస్తే మనము ఆ యొక్క లైఫ్ వేరు వేరుపరచబడినటువంటి జీవితం జీవితం ఎంత ముఖ్యమో ఇది ఈ యొక్క వాక్యం ద్వారా మనకి తెలియబడుతుంది ఆ తర్వాత మూడో స్టెప్ ఏంటంటే ఆ మట్టిని తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ప్రభువు తన ఇంటికి మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఆయన సంఘంలో ఆయన సహవాసంలో ఆయన బిడ్డలతోటి నిన్ను పోషిస్తూ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ మిక్స్ అప్ విత్ వాటర్ ఇది ఆత్మ ఇది పరిశుధాత్మ కార్యం మన జీవితంలో జరిగేటటువంటి వాక్యం ద్వారా ఏం జరుగుతుంది వాక్యం అనేటటువంటి నీళ్లు ఉదకం నీళ్ల ద్వారా ఎప్పుడైతే ఈ మట్టి ఆ నీళ్లతోటి కలుస్తుందో ఒక జిగట అయినటువంటి మట్టు మట్టిగా అది తయారవుతుంది అది కలిసే ప్రక్రియలో దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్లు ఆ పదార్థాలు లేక పనికిరాని పదార్థాలని దేవుడు వివరేస్తాడు నీవు సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి శ్రమలు కష్టాలు తీసుకొస్తాడు దాన్ని చూసి అయ్యో నేను దేవునికి ఇష్టంగా ఉన్నానే నేను దేవునికి ఇదే చూపానే ఇదే సపరేటెడ్ లైఫ్ చూపిస్తున్నానే లోకానికి శరీరానికి నేను దూరంగా ఉండి ప్రభువుకి నమ్మకంగా ఉంటున్నానే అయినా నా జీవితంలో ఏంటి దేవా ఈ కష్టాలు ఎందుకు దేవా ఈ విషయాల్ని నా దగ్గర నుంచి దూరం చేసావు అయితే దేవుడు నీ ఉద్దేశంలో నీ జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నందుకు గాను ఆయన ఉద్దేశానికి ఈ రాయి ఈ యొక్క రాళ్ళు కానివ్వండి లేక మట్టి ఏదైతే ఆ నీళ్ళలో కలవలేనిదిగా ఉందో లేకపోతే బరకా ఏదైతే పనికివాడినటువంటిది ఏదైతే ఆ యొక్క మట్టిలో ఉందో ఆ మట్టిని ఆయన రాళ్ళని ఆయన దాని నుంచి వేరు చేసి ఆ మట్టిని మెత్తన మట్టిగా చేస్తాడు ఇట్ స్పీక్స్ అబౌట్ అవర్ ట్రబుల్స్ అండ్ గాడ్స్ వార్నింగ్ ఇన్ అవర్ లైఫ్ దేవుడు మన జీవితంలో క్రమపరిచేటటువంటి పద్ధతిని బట్టి ఇది చూపిస్తుంది దేవుడు మన జీవితాన్ని ఈ రకాలైనటువంటి ఆ యొక్క సపరేషన్ జరిగిన తర్వాత మొదటిగా ఆయన నమ్ముకున్నాం వాక్యానికి విదే చూపించాం ఆయన ఇంటికి చేర్చబడ్డాం సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నాం సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నప్పుడు దేవుడు ఆయక యొక్క మట్టిలో నుంచి ఆ రాళ్ళు ఆ గట్టి పెద్దలు ఆ పనికి మారినటువంటి ఆ యొక్క పదార్థాలని ఆ మట్టి నుంచి వేరు చేసి తీసిపడేసి దాన్ని సాఫ్ట్ నిల్ సాఫ్ట్ ఉంచి అది ఆ నేలలో ఆ వాక్యంలో పూర్తిగా కలిసిపోయే విధంగా ఆ యొక్క కుమ్మరి దాన్ని కలుపుతాడు ఎప్పుడైతే మనం వాక్యాన్ని మన జీవితంలో ఉదక స్థానంలాగానే రాయబడింది వాక్యంలో ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని మనం స్వీకరిస్తామో ఇట్ మిక్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ తర్వాత ఈ వాక్ ఈ యొక్క మట్టి ఈ యొక్క ఆ సార మీదకి వెళ్తుంది ఈ సార కూడా కష్టకరమైనటువంటి స్థితి ఈ కట్ట కష్టకరమైన స్థితి ఏంటంటే ఆ సార మీద నీకు అదుపు నీ జీవితానికి నీ మీద నీకు కంట్రోల్ లేదు అక్కడ అక్కడ ప్రభు చేతిలో నీ ఉండటానికి ఇష్టపడాలి ఆయన నేర్పరగలిగినటువంటి హస్తాలు నిన్ను రూపొందిస్తున్నప్పుడు నువ్వు విధేయత చూపిన ఉండాలి ఎప్పుడైతే మనం తిరుగుబడతామో ఎప్పుడైతే మనం వాక్యానికి విధేత చూపమో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తుంటామో ఎప్పుడైతే ఆయన దూరం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు ఆ యొక్క కుండ విరిగిపోయేదిగా ఉంటుంది కాని దేవుడు కృపగలిగినటువంటి దేవుడు మన జీవితాన్ని ఆ విధంగా వదిలివేయడు కానీ ఆయన దాన్ని తిరిగి సమకూర్చి వేరొక పాత్రగా వేరొక కుండగా తయారు చేయటానికి ఆయన సంసిద్ధత కలిగిన దేవుడుగా ఉంటున్నాడు సో హీ మేక్స్ అనదర్ పిట్ సో అది అది ఏం చూపిస్తుంది అంటే ఆ యొక్క కుమారి హస్తాలు ఆ నేర్పడగలిగినటువంటి ఆ హస్తాల్లో దేవుడు తన కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడు సో వీటన్నిటికంటే వీటన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఇట్ మస్ట్ బి అ విల్లింగ్ టు టేక్ దేప్ ఆయన తీసేటటువంటి ఆ యొక్క ఆ షేప్ ఆ యొక్క నే నీవు నేను ఆ ఆకృతిలోకి రావటానికి ఆ ఆకృతి ధరించటానికి నీవు నేను విధేయత చూపించాలి ఎవరింతవరకు అయితే అటు విధేయత చూపించమో మనం ఏమవుతున్నామంటే ఆయన చేతిలో విడిగిపోయేటటువంటి కుండగా ఉంటున్నాం మన జీవితాల్లో ముఖ్యంగా నా జీవితంలో కూడా అనేక సార్లు ఆయన చేతిలో విరిగిపోయినటువంటి కొండగాను మిగిలిపోయినటువంటి కొండగాను ఉన్నాను అయితే ప్రభు తన యొక్క మహదైశ్వర్యమును బట్టి ఆయన యొక్క అనాది బట్టి భూమికును అదిరి వేయబడక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన బిడలి ఎడల ఆయనకు ఉన్నటువంటి ఆ బట్టి ఆయన తిరిగి తన నేర పరిగెలిగిన హస్తాల ద్వారా మన జీవితంలో ఆయన తన కార్యాన్ని చేసేవాడిగా ఉంటున్నాడు ప్రభు యొక్క వృత్తి మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఆ కుమ్మరి ఇష్టపడ ఆ కుమ్మరి చేయటానికి ఆ కుమ్మరి చేయటానికి చేస్తున్న పనికి నీవు ఇష్టపడేవాడిగా ఉంటున్నావా నీవు ఆ కుమ్మరి పనికి నువ్వు ఇష్టపడకపోతే ఆ యొక్క స్వభావం రాదు ఇక్కడ ఇర్మియా గ్రంథం ఏషియా గ్రంథం అరవై నాలుగు అధ్యాయం సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఇహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమరివాడకు మేమందరము నీ చేతి పని this is what word of god says manavandram kuda ayana cheetilo kumari vaadave untnam eppudaithe nu ayana cheetilo kumari vaadugu untunavo ade eshiya granda 45 adhyayam 9 vachanam lo chuste mantikunda mantikunda penkulo oka penkai undi thannu srujinchina varitho vaadinchavanki shrama ani rayabadi jigatamanno dan nirupinchinavanitho nu em cheyuthunnavani anadaguna కాబట్టి దేవుడు నా జీవితంలో నీ జీవితంలో ఏదైతే ఆయన ఉద్దేశించి ఆయన సంకల్పం ద్వారా తీసుకెళ్తున్నాడో దాన్ని నువ్వు ప్రతిఘటించి ఇదేంటి దేవా నా జీవితంలో ఎక్కడ చేస్తావు అనుకోలేదు ఇతనన్నో ఆశీర్వాదకరంగా ఉంచుతావు అనుకున్నాను అందరికి అవమానకరంగా తయారు చేస్తాం అనుకోలేదు నేను నిన్ను నమ్ముకుంది నువ్వు నాకు అన్ని అనుకున్నా ఇస్తావని నేను నేను నమ్ముకున్నా గానీ ఇదేంటి దేవా నా యొక్క లేక ఇతరులను చూస్తే వాళ్ళు నాకన్నా అన్ని విషయాల్లో బాగున్నారు అన్ని విషయాల్లో వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు చాలా ఫలితంగా ఉన్నారు వాళ్ళ జీవితాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి కానీ నాకేంటి దేవా ఈ విధమైనటువంటి శోధన ఈ విధమైనటువంటి పరిస్థితి ఇదేంటి సనికి గొనిగేటటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఏమని రాసిందంటే ఆ జిగటమన్ని మీద దేవునికి అధికారం లేదా ఆయన నువ్వెందుకి రూపిస్తున్నావని అడిగే హక్కు ఆ జిగటమన్నుకుందా అని ఇక్కడ వాక్యం సెలవిస్తా తిమో దిగ్గ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఇక్కడ ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రాను పవిత్ర పరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకు అర్హమైన కార్యములకు సిద్ధపరచబడిన ఘనమైన ఘనత పాత్రగా ఉండను నీవు ఘనత పాత్రగా దేవుడు ఉండవాలని ఆయన కోరుతున్నాడు అందుకే ఈ వాంటెడ్ టు టేక్ దట్ షేప్ ఇన్ యువర్ లైఫ్ అందుకే ఆయన నీ జీవితంలో ఆ రకమైనటువంటి ఆ విషయాలని ఏర్పాడేసేవాడుగా ఉంటున్నాడు అందుకే నీవు ఆయన చేతిలో చెడిపోయినప్పటికీ ఆయన మళ్లీ నిన్ను ఇంకొక రూపంగా తీర్చిదిద్దేవాడుగా ఉంటున్నాడు అందుకే దేవుడు నీ జీవితంలో ఆ యొక్క ఆయన తీసుకునేటటువంటి ఆ స్వభావాన్ని నీవు అంగీకరించేవాడుగా విధేయత ఉండాలి ఎందుకంటే ఆయన నిన్ను ఒక మట్టి నుండి తీసుకొచ్చి శపగ్రస్తమైనటువంటి జీవితం నుండి ఆ శపితమైనటువంటి ప్రాంతం నుండి ఆ మట్టిగా నిన్ను తీసుకొచ్చి ఆయన యజమానుడు వాడదగిన ఘనమైనటువంటి పాత్రగా చేయవాలని దేవుని కోరుతున్నాడు దట్ వాజ్ హిజ్ హెవెన్లీ ప్లాన్ ఫర్ యు అండ్ మీ అది దేవుని యొక్క ప్రలోక సంబంధమైనటువంటి ఉద్దేశం నీ జీవితంలో నా జీవితంలో అది జరగాలని ఆయన భూమి పునాదురు ఆయన నీ నా జీవితాల్లో ఆ యొక్క ఉద్దేశాల్లో కలిగి ఉన్నాడు కాబట్టి మనము ఆర్ వి షోయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్ ప్రభుకి మనము అికటమన్నుగా ఆ విధమైనటువంటి పాత్రగా ఆ విధమైనటువంటి స్థితిలో నన్ను నడిపిస్తావా నన్ను తీసుకెళ్తావా నా యొక్క జీవితాన్ని విలియబుల్ టు యూజ్ ఇట్ లైక్ దాట్ ఎప్పుడైతే మనం ఇదే చూపేవారంగా ఉంటామో దేవుడు తన కార్యాలని ప్రారంభిస్తాడు రాసిన పత్రిక ఒకటి అధ్యయన ఆరో వచనంలో ఏమైనా రాసిందంటే ఎట్లనగా తాను తన ప్రీనియందు తాను ఊహించిన ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటై మనలు ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులుగాను ఉండవల్నని జగత్ కు నాది ప్రేమ ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకోలేను ఆర్ యు ఇన్ దట్ ప్లాన్ నీవు ఈ యొక్క రోమిల్ ఫిలిపీన్ రాసిన పత్రిక ఉధ్యా వచ్చిన ప్రకారం ఆ యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావా నీవు ఆ సపరేటెడ్ లైఫ్ ఆ ఒబీడియంట్ లైఫ్ ఆయన యొక్క ఆయన తీసుకునేటటువంటి ఆ స్వభావానికి నీవు మార్పు చెందకపోతే ఈ యొక్క నీవు తప్పిపోయేవాడుగా ఉంటున్నావు కాబట్టి దేవుడు నే నా జీవితాల్లో ఆయన మనల్ని ఆ ఆ ప్రణాళికలో ఉండవల్నని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క వాక్య ప్రకారము మన జీవితాలను మనము తరిదిద్దుకునే వారంగా ఉండాలి మరి ఒక ఆఖరి వచ్చినము ఒకటి చూసి ముడుచుకుందాము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి చూస్తే ఏమైనా రాయబడిందంటే ఒక ముందు నుండి ఒక ఘటము ఘనతకను మరియు ఒకటి గణహీనతకు చెటుకు మట్టి మీద కుమరి వారికి అధికారం లేదా ఒక ముద్ద నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒకటి గణహీనతకును చెయ్యటుకు మీద కుమరి అధికారం లేదా కాబట్టి మన జీవితంలో ఏ రకమైనటువంటి పాత్రగా ఆయన చేయబడుతున్నాడో ఆ విధమైనటువంటి దాని మీద ఆయనకి పూర్తి అధికారం ఉన్నదని మనము గ్రహించే వారంగా ఉండాలి ఆ ఇంకా కొంచెం ముందలకెళ్తే ఇంకా దీని గురించి ఎల్లు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో కూడా రాయబడింది ఎఫ్సి లకు రాసిన పత్రిక నాలుగు పదమూడులో కూడా రాయబడింది వీటంతటి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువు నా జీవితంలో తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చవాలని కోరుతున్నాడు నీవు అట్టి విధేయత చూపుతున్నావా అట్టి జిగటమంటుగా ఆయన చేతిలో ఉండటానికి ఇష్టపడుతున్నావా ఆయన తీసుకునేటటువంటి ఆ రూపం నీలో ధరించడానికి నీవు విధేయత చూపుతున్నావా నీవు ఇష్టపడుతున్నావా ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆయన యొక్క ఉద్దేశం కారో మనల్ని ఘనమైనటువంటి పాత్రలుగా పాత్ర ఖాళీ అయిన పాత్రగా ఉండాలి ఆ పాత్ర కడగబడినటువంటి పాత్రగా ఉండాలి ఎప్పుడైతే నీవు ఆ పాత్రగా తయారైన తర్వాత ఖాళీ అయిన పాత్రగా కడగబడిన పాత్రగా ఉంటావు యజమానుడు వాడదగినటువంటి సాధన యజమానుడు వాడదగినటువంటి ఆ యొక్క పాత్రగా దేవుడు మనల్ని వాడవలనని పరిశుద్ధులంగా ఆయన ఎదుట మనం నిలబెట్టవల్ని తన యొక్క సంకల్పమును బట్టి మన జీవితంలో నేనా జీవితంలో అటు గొప్ప ఉద్దేశం ప్రభువు కలిగి ఉన్నాడు కృపను బట్టి ఆ కృపలో మనలందరిని కూడా దేవుడు భద్రపరుస్తూ వచ్చినటువంటి విషయాన్ని బట్టి ఆ యొక్క అనేక మనం తప్పిపోయినప్పటికీ తన నేర ప్రజల గ్రహస్థాలను బట్టి ఆ యొక్క తిరిగి నీ నా జీవితంలో ఒక స్వభావాన్ని తీసుకురావటానికి ఆయన నా జీవితంలో నీ ఆయన నిరంతరము పనిచేస్తున్నటువంటి ఆ ప్రక్రియను బట్టి దేవుని పొందనాలు చెల్లిద్దాం అయ్యా నా జీవితంలో ఈ విధంగా ఉన్నవాడిని నన్ను నీవు ఆ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి నుంచి శకితమైన దాని నుంచి ఒక యజమానుడు వాళ్ళ దగ్గర పాత్రగా ఘనమైనటువంటి పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాను అట్టి స్థితిని బట్టి అట్టి కార్యమును బట్టి నా జీవితంలో నీకున్నటువంటి అట్టి ఉద్దేశాలను బట్టి నేను అనేక సార్లు గుడినాను అనేక సార్లు ఇతరులతో నేను పెట్టుకున్నాను అనేక నేను మళ్లీ ఆ పాత స్వభావాన్ని కలిగి ఉండవాలని కోరినాను అనేక వాక్యానికి విధేయత చూపినటువంటి పరిస్థితి అనేక నీవు తీస్తున్నటువంటి ఆ స్వభావానికి అంగీకరించినటువంటి స్థితి ఆయన ఇప్పటికీ నా నా జీవితంలో నీ కలిగినటువంటి ఆ ఊర్పు నీ కలిగినటువంటి ఆ యొక్క ఆ యొక్క సమయం గాడ్ స్పెండ్స్ ఎన్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ షేపింగ్ యూ అండ్ మీ ఆ ఊర్పు ఆ ఊర్పు చాలా ముఖ్యమైనది అదర్వైజ్ ఊరకా సార్ నుంచి తీసి అవతల విసిరేస్తే దర్ ఇస్ నథింగ్ మట్టి ఏమీ చెయ్యలేదు కానీ ఆయన దయగలిగిన దేవుడుగా అనేక తరుణాలని నేనా జీవితంలో ఇచ్చేవాడుగా అనేక సార్లు మన యొక్క సమస్యలను మన యొక్క కష్టాల్లో కూడా ఆయన మనతో పాటు ఉండే దేవుడుగా ఉంటున్నాడు అట్టి కృప కలిగిన దేవుడిని మనం ఆరాధిద్దాం మనం స్థితిద్దాం ఆయన నామాన్ని హెచ్చిద్దాం ప్రభు ఈ యొక్క కొన్ని మాటలు మన జీవితాల్లో నే నా జీవితాల్లో ఫలప్రదం అవునట్టుగా చేద్దాం ప్రార్థన చేసుకుందాం నమ్మకం అయిన తండ్రి ప్రంగుల కింద రాజా నీ పాదాలు కొందనాలు స్తోత్ర స్థుతి చెల్లించుకుంటున్నాను నా గమనంలోకి తీసుకురాబడినటువంటి వాక్యానికి నీ కొందనాలు అవును దేవా ఒప్పుకుంటున్నాను తండ్రి ఇట్లా లేని సార్లు అవి అయ్యా నమ్మకం అయిన లోకం నుండి శరీరం నుండి వేరు ఇష్టం లేనటువంటి జీవితం దేవా ఆ సెపరేటెడ్ లైఫ్ జీవించడానికి ఇష్టం లేనటువంటి జీవితం తండ్రి అయ్యా మీరు ఆ వేరు వేసే వాటికి విధేయత చూపిన విషయం అంతే అయా ఎప్పుడైతే మీరు నా జీవితంలో ఒక రూపాన్ని తీసుకురావాలనుకుంటున్నారో దానికి విధేయత చూపినటువంటి పరిస్థితి ఏవా నమ్మకం అయిందండ్రి కడగని పరిస్థితి నమ్మకం అయిందేవా ప్రేమ కలిగిన రాజా అనేక సందర్భాల్లో ఆ యొక్క కుండా ఖాళీగా లేదంట్రీ లోకంతో ఇతర ఆశలతో రకరకాలైనటువంటి విషయాలతో అది నింపబడి అయా మీ కొరకు వాడబడినటువంటి పాత్రగా తయారైనంత్రి అయ్యా ఈ యొక్క ఉదయం కాల సమయంలో మీరు నాతో క్షమించండి తండ్రి కృపను దేవా మీ యొక్క మహావరాచల్ల్యతను బట్టి మీ యొక్క మంచి బట్టి మీ యొక్క కృపను జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నా నా జీవితాల్లో అటువంటి స్వభావం దేవా అయా సృష్టికర్తకు వ్యతిరేకంగా మాట్లాడింది అయా కుండ పెంకులో ఒక పెంకు అయ్యుండి అయ్యా ఆ యొక్క కుమరి వారిని ప్రశ్నించే అధికారం కలిగినటువంటి వారిగా మాట్లాడారు ఆ యొక్క దుష్ట స్వభావం దూరపక్షమని కూడా నమ్మకయన తండ్రి వాకి వెలుగులో అయ్యా నన్ను మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా నమ్మ దగ్గర వారు ఉందని అయ్యా నమ్మకం ఆయన తండ్రి వాడదగినటువంటి పాత్రగా అయ్యా వాడదగినటువంటి సాధనంగా మమ్మల్ని తయారు చేయండి తండ్రి ఆఖరి దినాల్లో మీరు మమ్మల్ని సజీవులుగా అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను పోషిస్తూ కాపాడుతూ దేవా ఏ విద్దేశం దేవా మీరు దాస్తూ వచ్చినారు ఏ విద్ం మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు అయ్యా అటు కప్పు క్లియని కొండగా చెల్లించుకుంటున్నాను అయ్యా మెలుకువతోను వణుకువతోను భయంతోనూ మా యొక్క స్వరక్షణను కొనసాగించుకునే వారు చూడటానికి సహాయం చేయండి వెంగళగి రాజా మీ యొక్క అధికారం ఉంటుంది మీ యొక్క శివరూ కిందగా చేయండి వెంగళగరాజా మహింగల్ గన్ తండ్రి ఈ యొక్క తెగులు మధ్యలో ఆయా ఈ యొక్క తెగులు బారిని పండినటువంటి వారిని అయ్యా మరణ శైలిలో ఉన్నటువంటి వారిని నీకు కాచర్ ఇచ్చి పట్టుకుంటున్నాను దేవా అంటే ఆత్మల్ని అయ్యా నీ కాశ్చర్య తెలిసి పట్టుకుంటుండగా ప్రతిని అనుగ్రహించండి ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు దేవా ప్రతి గ్రహించండి వెంగులు గంగ రాజా ఈ యొక్క ఆర్థిక మాంద్యం కోల్పోయినటువంటి జీవనోపాధిలను బట్టి ఈ యొక్క వరదలు ప్రతి దీప ఉత్సవాలు దేవీల అయ్యా నమ్మకం అయిన తండ్రి దిక్లేని వారు ఎవరం దేవ అనాథులు నమ్మకం అయిన తండ్రి వికలాంగులు యాచకులు దేవ స్త్రీలు పెళ్ళింది దేవ హింసలు చర్లు బంధకాల్లో దేవా వేదంలో బాధల్లో ఉన్నటువంటి వారిని చెప్పుకుంటున్నాను తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి ఒక నన్ను గ్రహించండి దేవా వారి చూడండి మనకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీ యొక్క నడుపులకై మీ కృపికై నీ వైపు చూస్తుందిగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా పలకరించండి తండ్రి మీరే పోషణ పోషణాధారమైంటున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా సంఘాలను సమకూర్చుంది తండ్రి నమ్మకం అయిందేవా నామకర్ధ క్రైస్తవ సమకూర్చింది తండ్రి అయ్యా అసత్యమైనటువంటి వాక్యం బోధించే వారు క్రైస్తవ నాయకులను మాస్టర్స్ ని ప్రార్థిస్తున్నాను శత్రువుని శత్రు యొక్క అంధకారీలను బట్టి అయా ఆ యొక్క వెలుగుదూత వల్ల పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి అయా నిపాదాలు పట్టుకుంటుండగా అంత దినాలు ఏర్పరచబు సహితం అది మోర్చపరచులని దేవ నమ్మకం అయిన తండ్రి గర్జించ సింహం వల్ల తిరుగుతుండగా అయ్యా మీ బిడ్డల మీ కలిగినటువంటి ఆ యొక్క అనాది సంకల్పములను బట్టి అయ్యా జ్ఞాపకం శత్రు శాతానికి అంధకార శక్తులను దాని యొక్క కట్టుబాట్ల నుండి మీ మోపిస్తుండగా కృప్నాధించండి మృతబడుతున్నటువంటి వాక్యం మీ పొందాల దేవా అనేకులు మేవైపు దొరకటానికి ఆత్మ కార్యం దేవా నమ్మకమైన తండ్రి దొరకటానికి కృప్నం ప్రార్థిస్తున్నాం ఉదహారాధన దేశాన్ని అధికారం కితిస్తుండగా నమ్మకమైన తండ్రి జ్ఞానం అను ధరించండి అతను నిజమైన దేవుడు అని గ్రహించే అయా అటు నాయకుల్లో అటు కుటుంబాల్లో అటు దేవా ఆ సమస్యల్లో తండ్రి అయ్యా జ్ఞానం అనుభవించమని నమ్మకమైన తండ్రి శత్రువు కలిగించినటువంటి అందకారం నుండి విడిపించమని అయ్యా గుడ్డితనం నుంచి బయలుపరచుమని ప్రార్థిస్తున్నాం తను కలిగింది రాజా మహిమ కలిగిన తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా మీ కొరకే పని కలిగినే వారం కావటానికి సహాయం చేయండి మహిళలు గని తండ్రి విధంగా మమ్మల్ని మీ చేతిలో తప్పగించుకుంటూ వంటి వారు ఏం కలిసి మని వారు నడుపుకుంటూ అయ్యా ప్రార్థన అవసరం కలిగిన వారిని బట్టి అయ్యా ప్రార్థన అవసరం కోరిన వారిని బట్టి మీ ప్రాసన్యతలో పెట్టుకుంటూ అయ్యా నమ్మకం అయిందేవా పెంగళని తండ్రి మహింగలిగిన అయ్యా తనకి ఇతర జీవితాల్లో మీరు ప్రారంభించినటువంటి ఆ యొక్క ఇటు మట్టుకు మీరు చేయగలిగినటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ యొక్క ప్రేమను బట్టి బట్టి నా మా జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి మీకు ఆచరించుకోండి ఏసుక్రీస్తు గారి ప్రస్తుతం బ్రతిమాలి అండి కొంచెం తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఈ జగత గురించి మన జీవితం గురించి దేవుడు చక్కగ్లతో మాట్లాడేందుకు ఎంత మందినాడు నిజంగానే జగట ఈ జగట అనేది ఏమి క్వాలిటీ అయింది కాదు అది అంటే కట్ట ఇల్ కూడా కాదు అది వ్యవసాయానికి పనికిరాదు వాడుకోవడానికి పనికిరాదు దాంట్లో ఏదన్నా మంచి బోర్ వేసుకున్నా కూడా వాటర్ కూడా మంచి ఉప్పు నీళ్ళు వస్తాయి అలాంటి దానితో కొమ్మరే చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఒక రూపాన్ని తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడింది దాని నుంచి ఒక చక్కని రూపాన్ని తీసుకొస్తే అది ఏ చేతుల్లోంచి పడిపోతే పొరపాటును పగిలిపోతుంది అంటే దాని దాని లైఫ్ కూడా చాలా డెడికేటెడ్గానే ఉంటుంది అట్లాంటి దానికోసం ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కుండ కన్నా జీవితం ఎంతో విలువైంది ఆ కుమ్మరికన్నా దేవుడు ఎంతో గొప్ప కాబట్టి అంతకన్నా ఆ మట్టి కన్నా దరిద్రమైనటువంటి మన జీవితాలని శుద్ధను సువర్ణంగా చేయగలిగినటువంటి దేవుడి చేతిలో మనం ఉంటే అది గొప్ప ధన్యత భాగ్యం కానీ దేవుడు అంత కష్టపడ్డా కూడా మన దగ్గర విడిపోయో గుణం ఆ పగిరిపోయో గుణం ఆ పనికిరాని గుణం అది ఉంది అంటే ఆ మట్టి లోపలిగం చేసే మంచిది కాదు ఆ సారీ అసలే కాదు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఒక మంచి పాత్రగానే ఒక పనిముట్టుగానే వాడుకోవాలని ఆశపడుతుంటే మనిషి ఏ విధంగా ఉన్నాడు మన జీవితం ఈ దేవునికి ఏ విధంగా దూరంగా ఉంది అనేది ఈ రోజు మనం ప్రశ్నించుకోవాలి చాలా మంచి మాటలతో ఆ ఈ రోజు వాక్య అందించినటువంటి భాస్కర్ సార్ కి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇప్పుడు మన మధ్యలో శ్యాం సార్ మన శ్యామ్ సార్ ప్రజలాడు సార్ గణేష్ మాస్ గారు ప్రజలాడు సార్ నీకేమైనా భారం ఉందా సార్ దీని గురించి ఇంకేమైనా మాట్లాడతారా సరే సార్ అట్లాగేసి సార్ నేను చేస్తాను సార్ ఫస్ట్ అదే మన భాస్కర్ సార్ వాళ్ళ మదర్ గురించి చెయ్యండి ఇంకా ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పండి శ్యామ్ సార్ వాళ్ళ మదర్ గురించి భాస్కర్ సార్ వాళ్ళ మదర్ గురించి ప్రార్థన చేయండి ఇంట్లో ఓనర్ ఉన్నారండి ఆయన పేరు సతీష్ ఓకే అండి సతీష్ వాళ్ళ భార్యగా సతీష్ అన్నాకి హ్యాస్ లంగ్ ప్రాబ్లం లంగ్ ప్రాబ్లం ఉంది అయితే దీనికి కూతురు కొడుకున్నారు వాళ్ళ కుటుంబం కొంచెం పది మంది అండి టోటల్ గా ఫ్యామిలీ పేపర్ తీసుకొచ్చి ఇచ్చారండి అభిరామ్ భార్య నిర్మల పేలు రాకేస్తున్నాండి moon mm something -hmm. uh and paper lo della under her here no me god he got to choose ayo kadhi mandi ki kadhi mandi haa mm mm oh the minister to I don't know exactly uh, this man is completely hindu how come his uh, daughter and uh, కన్వర్ట్ అయ్యారా లేకపోతే వాళ్ళు ఏమైనా యాథ్లిక్ ను చేసుకున్నారా లవ్ మ్యారేజ్ వివరాలు నాకు ఏం తెలవదు బట్ నేమ్స్ ఆర్ లిటిల్ డిఫరెంట్ ఈయన సంతో ఈయన సతీష్ అయన భార్య పేరేమో ప్రేమ్లత తర్వాత ఇలా కొడుకు పేరేమో సంతోష్ కుమారు కూతురు భార్య పేరేమో సునీత ఆ కొడుకు పేరు కొడుకు కొడుకు కూతురు జోన్న జేవో ఎన్ఏన్ జోన్న నిఖిల్ ఎన్ఈ కెకే ఐఈఆర్ నిఖిల్ అన్నారు అంటే ఇది ఒక ఫ్యామిలీగా రాశాడు చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫ్యామిలీ రాశాడు అంటే మళ్ళీ కూతురు అనుకుంటున్నా నేను ఎందుకంటే పేరేమో సుచరిత అని రాశాడు సుచరిత పేరు హస్బెండ్ పేరేమో థామస్ జోసఫ్ అన్నారు ఈ థామస్ జోసఫ్ పిల్లల పేరేమో అన్న అశ్ అష్మిత అష్మిత అశ్మిత యాల్ అండి అంకేషన్ లెక్క చూస్తే కరెక్ట్ పది మంది ఉన్నారండి మంది కోట్లు పైకి వెళ్తారు రూఫ్ మీద గెలిపారు రూఫ్ మీద ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారట వాళ్ళు ఈ రెండు సలుపు ఉన్నారట ఈఎంఐ చెప్పింది ఈఎంఐ కూడా నా దగ్గర రాటం మానిచ్చింది అంటే టాబ్లెట్ల కోసం వస్తుంది డైలీ నిర్మల అభిరామ్ భార్య అంటే వచ్చి ఇంకా టూ డేస్ వచ్చింది నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చామంటే మీ టాబ్లెట్ మొత్తం ఇచ్చేసి వైపులో తరవద్దు అని చెప్పి వైపులో రాకెట్ బయట దగ్గర నుండి తీసుకుని టాబ్లెట్స్ సో ఈ కుటుంబం కోసం ప్లస్ కింద ఉంటారు వీళ్ళకి వచ్చే మాత్రం ఎగిరిపోతారు వీళ్ళతో వీళ్ళు బలహీనతో నాట్ ఎట్ ఆఫ్ నాన్ సో ఈ కుటుంబం కోసం మనం ప్రారంభించింది ఐ థింక్ వీధిలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఐడియా లేదు తెలవదు వేరే అంశాలు ఏమీ లేవు సార్ ఈ రోజు ఈ కరోనా గురించి బాధపడుతున్నటువంటి ఫ్యామిలీ ప్రేమలత గారు సతీష్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టెన్ మెంబర్స్ గురించి అభిరామ్ గారి గురించి నిర్మలా గారి గురించి మన వీళ్ళిద్దరు సార్ శ్యామ్ సార్ వాళ్ళ మదర్ గురించి మన భాస్కర్ గారు సార్ వాళ్ళ గురించి చేద్దాం సార్ సర్జరీ ఏమైనా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపా నిధి దేవ ఈ సయా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవము గల గొప్ప దేవుడు తండ్రి ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు సమస్తము సాధ్యము గల తండ్రి ప్రభానైనా మేము వంటి దేవుడు కలిగి ఎంతో తండ్రి ప్రభా నాయన దండిలో తండ్రి నాయన ఈ సజా అయినప్పటికీ తండ్రి ఆ జిగటమన్ను ఏ విధంగా అయితే కుమ్మరి వాణి చేతుల్లో విడిపోతుందో ఆ విధంగా పలుమార్లు మేము తిరుగుతప్పిన స్థితిలో అనేక మార్లు నాయన మా జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ నులివెచ్చని స్థితిలో మేము గడిపింటున్నాం తండ్రి దౌర్భాగ్యమైన స్థితిలో మేము పడిపోయి ఉంటున్నాం తండ్రి నాయన అయినా మరలా ఆ కుమ్మరి ఆ జిగటమన్ను ఇంకొక పాత్రగా ఏ విధంగా అయితే తయారు చేశాడు తండ్రి ప్రభా మీరు అనాది సంకల్పమున తండ్రి భూమి పునాదులు వేయబడక ముందే తల్లి గర్భములో రూపింపబడక ముందే నాయన మా పట్ల మీ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నారు బ్రోభ ఆయన కాబట్టి తండ్రి ప్రభా మమ్మల్ని మరలా నిలబెట్టినందుకు మీకు వందనాలు అచీకటి ఆ యొక్క పాతాలనికి మా అడుగులు అటు తండ్రి ప్రభా మీరు కార్యం చేసి ఉన్నారు బ్రో తప్పించి ఉన్నారు తండ్రి మీ మార్గంలో నిలబెట్టి ఉన్నారు మీ బిడ్డలుగా మమ్మల్ని చేసి ఉన్నారు దాన్ని బట్టినైనా మేము ఏమి ఇచ్చి మీరు తీర్చుకున్న లేం ప్రభా మీ రచనని కాపాడుకుంటూ తండ్రి ప్రభా భయము భక్తి వణుకుతో నాయనా ఇక ముందుకు సాగేవారంగా ఉండుతా సాయం చేయండి తండ్రి అంత దినములలో గడుపుతుండగా మాతో ప్రతి దినము ఏదో ఒక విషయంతో తండ్రి మాతో హెచ్చరిస్తూ మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ ఆయన అయ్యా తండ్రి ప్రభా గద్దీస్తూ అనేక మార్లు తండ్రి ప్రభ మాతో మాట్లాడుతూ వస్తున్నారు బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పిస్తుంటున్నాం ఇది రాకడలో తండ్రి ప్రభ నాయన మాకు ఆశీర్వాద కరగ మలచమని ఈ రాకడలో ధైర్యం కలిగి ఉండాలి తండ్రి ప్రభా ఆ పండుగ దినము ఏ రోజు వస్తుందో అని కనిపెట్టుచున్నాం తండ్రి ఆయన ఆ దినము కొరకు నాయన చూస్తుంటున్నాం ప్రభా ఆయన మాకు అధైర్యమును పిరికితనమును తొలగించండి తండ్రి బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం సహాయం మేము నిశ్చితం అంతా తండ్రి ప్రభా వెతుకుతూ నైనా చేసే వారంగా ఉండాలి ప్రభా అలక్ష్యం నిర్లక్ష్యం మా జీవితంలో ఉండకుండానే దక్క సహాయం చేయండి ప్రభా యార్థమైన జీవితం పత్తి గల జీవితము తండ్రి ప్రభ నైనా మేము కొనసాగించే వారంగా ఉండటం సహాయం చేయండి మాతో రెండు మంది ముఖ్యంగా తండ్రి ప్రభ ఈ అపాయకరమైన దినములలో దుర్దినములలో మేము ఉండగా తండ్రి ప్రభా ప్రతి ప్రతి నాయన శ్రమ వీటన్నింటినీ తండ్రి ప్రభా ఆశీర్వాదంగా మలచమని వేడుకొని చుంటున్నాం వీటిని బట్టి నాయన మేము సంతోషించి వారంగా ఉండేటకు సహాయం చేయండి శ్రమ కలిగినప్పుడు ప్రార్థించుడి అన్నారు ప్రభా నాయన ఆనందము కలిగినప్పుడు పాటలు పాడు అన్నారు ఆయన అతి జీవితం కలిగి ఉండటకు సహాయం చేయండి నిజమే నాయన క్రీస్తులో ఉంటే తండ్రి ప్రభా ప్రతి ఆనందం ఈ జీవితం కలిగినందుకు మేము తండ్రి ధన్యులంగా భావిస్తుంటున్నాం తండ్రి ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ముఖ్యంగా తండ్రి ఎమ్మెల్యే ఆంటీని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఆమె యొక్క జీవితంలో జరగనున్నటువంటి ఆ సర్జరీని తల్లి ప్రభా నైనా మీ చేతిలో అప్పజెప్తుంటున్నాం డాక్టర్లు కాదు నాయన పరమ వైద్యుడును తల్లి ప్రభా మీ చేతిలో అప్పజెప్తుంటున్నాం మీరే తీసుకోమని ఆ యొక్క జరిగించమని వేడుకొని సంపూర్ణ ఆరోగ్యంలో దయచేయండి అదేవిధంగా శామన్నా మదర్ గార్ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభా వంద నాలుగు స్తోత్రాలు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆ మధ్య కాలంలో పడిపోయి ఉంటున్నారు ప్రభావం ముట్టండి ప్రభా స్వసేయండి కుటుంబంకు ఆదరణ దయచేయండి భయములను తొలగించండి సహాయం చేయండి సమాధానం దయచేయండి తండ్రి ప్రభ ఇద్దరు గురించి ప్రార్థించే అర్హత గానే యోగ్యతగానే నాకు లేదు ప్రభావ ఆయన యశ్వరాజ సహాయం చేయండి తోడుగా నీడుగా మీరుండండి ఆయన అదే విధంగా ఆయన ఆ సతీష్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాం కోవిడ్ తో బాధపడుతున్నారని వింటున్నాం ప్రభా అధైర్యము పిరికితనము డిప్రెషన్ ఇవన్నీ ఏ స్నామంలో కొట్వేయబడును గాక తండ్రి ప్రభావ నాయన సహాయం చేయండి ఆ కుటుంబానికి ధైర్యం దయచేయండి బలము దయచేయండి క్రీస్త మార్గం అని వారు తెలుసుకున్నట్టుగా సాయం చేయండి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో కొద్ది మంది ఉండి ఉన్నారు ప్రభావ క్రైస్తవులుగా కుటుంబం అంతా మార్చబడేటకు సాయం చేయండి అదే విధంగా తండ్రి ప్రభావ అభిరం బ్రదర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ తండ్రి ఈ ప్రభా స్వస్థత కంచనుంచండి ప్రభావ అగ్ని కంచెనుంచండి ప్రభావ వారికి ఏ విధమైన అపాయం రాకుంటున్నట్లు సాయం చేయండి తోడుగా నీడగా మీరు బలపరచండి ప్రభావ ఆ కుటుంబాలకు సంపూర్ణ రక్షణ దేయండి ప్రభావ ఆయన అదే విధంగా జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నా ఆ బిడ్డకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నదా ఇచ్చేయండి ఇన్ని రోజులు కృప చూపిస్తూ వస్తున్నాను పొందాలి మీ కృప మీద ఆధారపడిన కుటుంబం తండ్రి మీ మీ జాలి కరుణ మీద ఆధారపడిన కుటుంబం సహాయం చేయండి ఆ కనికరించండి ఆ కుటుంబానికి ధైర్యం దాయి ఇంకా నువ్వు గొప్ప సేవ జరుగుటకు సహాయం చేయండి మీకు వందనాలుగు స్తోత్రాలు నాయన కోవిడ్ బాధితుల గురించి వాళ్ళ శత్రువుల గురించి రైతుల గురించి నాయన ప్రభా నాయన ఈ యొక్క తండ్రి విగ్రహారాధికుల గురించి ప్రార్థిస్తున్నాం ఈ దేశాన్ని మార్చమని వేడుకొని చెబుతున్నాం ఈ సంపూర్ణ చిత్తము జరిగించమని వేడుకొని చెప్తున్నాం తండ్రి ప్రభా మరణించిన కుటుంబాలకు ధైర్యం దయచేసి ప్రక్షణం దయచేయండి నష్టపోయిన కుటుంబాలకు ధైర్యం దయచేసి ప్రక్షాణం దయచేయండి గొప్ప చేయండి అదే విధంగా తండ్రి ప్రభా అయినా ఈసారి ఎస్ఎంఎస్ ఇమెయిల్ ద్వారా జరుగుతున్న సేవనంత జ్ఞాపకం చేసుకోండి సహాయము చేయండి తండ్రి వారు చేయండి ఇంకా నువ్వు గొప్ప సేవ జరుగుతు సహాయం చేయండి సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీరు మహిమ పొందండి సంఘములో తండ్రి ఆయన ఒక సంఘములో తండ్రి ప్రభా కొంతమంది అపవాదికి మహిమపరుస్తున్నారు కొంతమందికి లీకు మహిమపరుస్తున్నారు అట్లా ఉండడానికి వెళ్లేదు ప్రభా సంఘంలో భ్రష్టత్వం అనేది ఉండడానికి వెళ్ళలేదు ప్రభా ఆ గుంపును మార్చండి ప్రభావ ఆ గుంపు తండ్రి ప్రభా ఆయన ప్రభువా ప్రభువా ప్రభువా అని రోజు రాకుండా తండ్రి మీరెవరో నాకు తెలీదు వాళ్ళ చెవుల్లో వినపడక ముందే వాళ్ళు మారిపోవటకు సాయం చేయండి నిజముగా ప్రభు అని పిలుచుటకు వారికి సహాయం చేయండి తండ్రి గొప్ప కార్యాలను చేయండి ఆయన మీరే మహిమ పొందుకోవాలి ఆ సంఘములో దుష్ట శక్తులు ఏ సమంలో ఉండకుండానే ఉండడానికి వీల్లేదు ప్రభు సహాయం చేయండి అదే విధంగా యవన బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తున్నారు యువన బిడ్డలు తండ్రి త్రోగ తప్పిపోతున్నారు ప్రభు బికాస్ ఆఫ్ తండ్రి ప్రభా నాయన ఈ పెద్దలను చూసి తండ్రి ప్రభా నాయన బోధకులను చూసి నాయన ఇదంతా అని లైట్ తీసుకుంటున్నారు ప్రభావ సరైన వాక్యం వితపడటకు సాయం చేయండి వారి కృద్ధి కదిలించండి ప్రభావ హృదయములు తండ్రి ప్రభావ నాటు వేసిన ఆ యొక్క ఏదైతే అపవాది నాటుపడి ఉన్నదో తండ్రి ఆ విత్తనం తొలగించి శుద్ధీకరించమని వేడుకుని సహాయం చేయమని వేడుకున్న చుంటున్నాం తోడుగా ఉండి బలపరచండి ప్రభావ ఆయన అదే విధంగా ైనా ఆ యొన బిడ్డలు మీ చేతిలో బాణముల వల్ల ఉండుటకు సాయం చేయండి అదేవిధంగా టీమ్ లో ఉన్న ప్రతి బ్రదర్ ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటాను తోడుగా నీడగా బలపరచండి ప్రభావ అదే రాలేకపోయినటువంటి బ్రదర్స్ ని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి జరిగే కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి నాయన అనుపుడున అయోగ్యుడనైనా నన్ను వట్టి పాత్రను నన్ను ధనహీనమైన పాత్రను నన్ను జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని తండ్రి నన్ను నేను మీ చేతుల్లో కప్పజెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు అయినా ఏ సు క్రీసు పరిశుద్ధి తీసుకొచ్చిన ఈ వాక్య భాగం బట్టి వర్ణాలు బ్రబా తండ్రి తప్పుగా తండ్రి నేర్పరచుకున్నావు నేను నేను బ్రబా ఏర్పాటువాలి అవరణ తండ్రి ఎంత ఎంత లోతైన వివరణ అప్డేట్ ఇస్తారు పొందరాలు తండ్రి ఆయన మీరు ఏ రకంగా ప్రయాస పడ్డారు అనేది అయ్యా తండ్రి మానవుని సృష్టించినప్పుడు పాదాన్ని సృష్టించినప్పుడు అయ్యా అది మామూలు మట్టి కాదు తర్వా అది మామూలు విధానం కాదు తండ్రి మీరు పెద్దపరిచిన ఆ మట్టి అయ్యా తండ్రి నేను ప్రభాకం చేశాడు తండ్రి ఆయన దానికి రాని మట్టి దాని కింద తండ్రి ఆ క్వాలిటీస్ తీసుకొచ్చి తండ్రి ఆ విషయం దాంట్లోనే తల్లి జీవము వచ్చి అయ్యా తండ్రి దాంట్లోనే ప్రభా ఈ రక్తం కడిగి అయ్యా తండ్రి ఎంత గొప్ప కార్యము చేశారు ఈ ఏర్పాటు ఎంత గొప్పది తండ్రి ఆయన ప్రభా మామూలు జీవము పోషాడు మొదట రెండోసారి పోసినప్పుడు అయ్యా తండ్రి నీ ఆత్మని పోసారు ఇకంగా ఆత్మీయంగా జీవింపచేశారు అయ్యా రెండు రకాలుగా కార్యం చేశారు ప్రభా తండ్రి నేను ఈ ఈ జీవితం కోసము ఈ మట్టి జీవితము తండ్రి ఈ కొద్దిపాటి జీవితం కోసం ప్రభావ ఇంత క్రయము చెల్లించారు ప్రభా తండ్రి నేను యోగ్యమైన జీవితం జీవించమని ఆయా పరిశుద్ధమైన జీవితం జీవించమని ఆజ్ఞాపించినందుకు అలా నిరసించి గాస్తున్నాను అనేక సార్లు అలాంటి జీవితం జీవించలేక ఆయా దూరభాగమైన ఈ శరీరము తండ్రి నిన్న అనేక సార్లు పాప రూ శరీరం ప్రభావ తండ్రి విజ్ఞాన ఇంట్లో నుండి వచ్చే పాపము అయ్యా చదివిజ్ఞాన అనేక సార్లు ఆత్మ దాని మీద జయించలేని ఒక స్థితి మేము అది ఆశపడని ఒక స్థితి ప్రభావ తన విజ్ఞాన ప్రభావం ఆశించాలని అరిశుద్ధంగా జీవించడానికి ఆశించాలని అయ్యా నేర్పించారు తండ్రి ఇది నీ స్పష్టంగా చూపించారు తనకు సార్లు అలాగే తండ్రి విజ్ఞానాన్ని ఉద్దేశ ప్రకారంగా లేకపోయినాను అయ్యా తనని తీసి పారవేయలేదు అయ్యా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని ఇంకనూ నన్ను మీరు షేపింగ్ లో ప్రభా ఇంకనూ ప్రభా ఇదిగో పెట్టి అయ్యా తండ్రి ముందు జగన్గా మందుగా తండ్రి నేను ఇష్టపడని వాడుగా ఉన్నాను చేసే ఇంక వెరీ అయితే ఉన్నాను అనేది కాదు ఈ ప్రేమ ఎంత గొప్పది మీ జగశాంతం నా పట్ల ఎంత గొప్పది ప్రభా ఎంత ఓర్పు చూపించేవో నా పట్ల నీ స్పందనాలు నీ చాచిన నీ చాచిన చేతులు ప్రభా నా జీవితంలో ఎంత గొప్పవి ప్రభు అది ఆయన ప్రభా త్రి నేను ఎంతసేపు మీరు నన్ను దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నాడు కానీ శోషించే శివారు లేరు నీకు వననాలు ఇదే కాకుండా ప్రభావి ఆరాధించి కొనియాడుతూ నా స్తు ఆరాధక ప్రభావ తండ్రి ఎంతైనా ప్రభా నా ప్రభు రక్షకుడు నన్ను ప్రేమించి అయ్యా తండ్రి నేను నీకు చెల్లించాలి ప్రభావ నీకే చెల్లు రాస్తే ఈ సమయంలో తండ్రి నేను విజ్ఞాపన కోసం ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో ప్రభా మా దేశము మా రాష్ట్రము జస్కొండి జ్ఞాపం చేసుకోండి యుద్ధం చేయాలని ప్రభావ కాళ్ళు కూతున్నారు అయ్యా తండ్రి సహాయం చేయండి తెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు న్యూస్ లో మాత్ర తది సహాయం చేయండి ప్రభావ తండ్రి ఇలాంటి తండ్రి అసమాధానమైన ఉన్నారు సమాధానం వచ్చేవారుగా లేదు ప్రభావ తల్లి దీవించండి ప్రభావ తండ్రి ఇవాళ నోటి మాట గర్విష్ట మాటల నుంచి తప్పించండి తెచ్చగొట్టే మాటల నుంచి తప్పించండి ప్రభావ తండ్రి సమాధానంగా ఉండటం నేర్పించండి తను నేను చుట్టుపక్కల దేశాలతో ఏ రకంగా సమాధానంగా ఉండాలి గర్వక మాటల నుంచి తప్పించండి తను సహాయం అయ్యా తండ్రి నేనా ప్రభా తండ్రి తండ్రి అమాయకమైన తండ్రి ప్రభావ ఆ సైనికులు సన్ని ప్రభావ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు అయ్యా దేశ జనరులో అయిపోయి అయ్యా దిక్కులేని వారుగా వస్తాడు తండ్రి ఒకసారి ఆశం చేసుకోండి బహుశా ఉద్యోగంగా ఉద్యోగం దొరకదని చిట్టుపోయారు ప్రభాదండి మీ పిల్లలు కానీ నిజంగా చనిపోతానికి లేకపోతే ఎవరో కోసం పోలేదు ప్రభావ అయ్యా సహాయం చేయాలి నీకు చూపించమని ప్రార్థిస్తున్నాను ఒకవేళ తదిరి బిడ్డలుగా ఉంటే అక్కడ మనుషులు అయా నామకాల బిడ్డలుగానే ఉంటే అయ్యా ఒక్కసారి నాపం చేస్తున్నాం తండ్రి నీకు చూపించి మీరేమో ఇంకొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభావం తదిరి దేశంలో కోవిడ్ ఇంత హై అయిపోతుంది ప్రభావ ఎంత మంది అయిపోరుస్తుంది కొన్ని లక్షల మంది అయిపోయారు అయ్యా సహాయం చేయడం మన దేశాన్ని రక్షించండి అయా ఈ అయ్యా ఎంత శాపము అనేది చూపించబడుతుంది లోకం అంతా చూపించడానికి నువ్వు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రభావ తను ఈరో ఈ విగ్రహాల్లో తల్లి ఆయన ఎంత శాపం తీసుకొచ్చింది అనేది ప్రపంచానికి చూపించడానికి నువ్వు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రభావ అయా శ్రమించండి అయా తది నీ మిడిల్ అయా తది నీ ఉంటుంది సతముఖంలో నాశనం చేసినందుకు అయ్యా తది ఐదుగురున్నా కూడా నేను ఆ దేశాన్ని పాడు చేయను అని చెప్పారు ఆ దేశానికి తర్వాత నేను అయా నాశం చేయను అని చెప్పి చెప్పి చెప్పారు అలాంటి దేశించడానికి ఇక్కడ పుట్టుకున్న సేవకులు ఉన్నాయి పేల సంఘాలు ఉన్నాయి జ్ఞాపకం చేసుకోండి సేవకులు జ్ఞాపకం చేసుకుని సంఘాలు జ్ఞాపం చేసుకొని తరచే జ్ఞాపం చేసుకోండి పిల్లలు పరిచయా పెద్దవులు పరిచయా యోన పరిచయా స్త్రీలు పరిచయా ఎలా తండ్రి నేను చేస్తున్నారు బాధితున్నాను సేవకులని పోషించండి బలపడండి నింపండి తండ్రి ఇలాంటి కోవిడ్ సమయంలో కూడా బాబా ఆకలికైనా కుటుంబాలకి ఆకలికైన ప్రాణాలకి తండ్రి నేను పెద్ద తీర్చే వాళ్ళగా చేయమని ప్రార్థిస్తున్నాం పర్వాలి సేవకుల తండ్రి మంచి ఆహారం ఇచ్చేవాళ్ళగా చేయండి తండ్రి పేదలు తిరిగినట్టు నాకు ఖాయం ఉండలకి తండ్రి చెప్పినట్టుగా తండ్రి బిడ్డలుగా తండ్రి చేయమని ప్రార్థిస్తున్నాం పర్వాల సహాయం చేయండి తల్లి నేను వాక్యం పిలిచిన బిడ్డలు అనేకలు ఉన్నారు వాడబడలేకపోతున్నారు ప్రభావ తండ్రి వాడబడినట్లుగా సహాయం చేయండి తండ్రి అయ్యా వాడబానికి ఈశ్వరి వారుగా సీమని సాధిస్తున్నాం ప్రభావ తను భయపడిపోయి ఎక్కడ కోని వారుగా ఉంటున్నారు తల్లి సహాయం చేయండి చూపించండి సహాయం చేయండి సమయంలో తల్లి అక్కడ అంటే కొంచెం ప్రాతిస్తున్నారు ఆపరేషన్ సహాయం చేస్తావా తండ్రి ఏ కార్యం చేయగలుగుతాం మృతి బాగా చేయగలవు ప్రభావ అది ఆపరేషన్ లేకుండా కూడా చేయగలవు అండి బాషన్ డాక్టర్ ప్రభావ చెప్తుండ్రు ఆపరేషన్ లేకుండా కాదు అని చెప్పారు ఎంత ప్రభావ నువ్వు కార్యం చేయగలవు గుర్తి బాగా చేయండి తండ్రి దాసులు చేసిన పరిచయం అంతటి న్యాసం చేసుకోండి స్త్రీలు పరిచయం ఎంత కాలం చేసింది ప్రభావం దాసులు అయ్యా తండ్రి బలిగిన సమయంలో ఒక్కసారి న్యాసం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడు సూచించండి సహాయం చేయండి ప్రభావ తన ఇచ్చిన గొప్పగా మీరు వాడుకుంటూ వచ్చారు ప్రభావ అన్ని రక్షణ మార్గంలో తీసుకురావడానికి ఒక సాధనంగా తండ్రి వాడుకుంటూ వచ్చారు ప్రభా తండ్రి నిదనాలు అలాంటివి మీరే మూర్తి మంచి ఆరోగ్యం సమకూర్చమని ఈ సమయంలో తండ్రి ఆయన అమ్మ పట్ల చూపించిన లేదు లెక్క మేలు పెట్టుకొని పొందారు ఇప్పుడు దాకా తండ్రి దాన్ని దాసులు ఈ పిల్లలు అనేకలు ప్రార్థన చేస్తూ వచ్చారు ప్రభా తండ్రి వాళ్ళంతా సాధనలు విని మీరు ప్రభావం ఇప్పుడు దాకా ఇచ్చిన నెమ్మది బట్టి ఈ దీంతో వందరుస్తున్నాం ప్రభావి ప్రభా ఈ సమయంలో ప్రభావం తండ్రి సతీష్ కోసము వాళ్ళ భార్య ప్రేమలత కోసం ప్రార్థిస్తున్నాము అలాగే వాళ్ళ కుమారుడు సంతోష్ కుమార్ కోసము అనిత కోసము తండ్రి జొన్న నిఖుల్ కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి వాళ్ళ అల్లుడు తామస్ జోసఫ్ వాళ్ళ కూతురు సుచరిత తండ్రి ఆయన అన్న అష్మిత తండ్రి అలం కోసం ప్రార్థిస్తున్నాను అనంతం చేసుకోండి సహాయం చేయండి ప్రండి ప్రభా తండ్రి ఆయన ఇది వాళ్ళ బంధువులు ఎవరైతే తండ్రి వాళ్ళ కోరికతో సఫర్ అవుతున్నారో వాళ్ళని కూడా నాకున్నాను కిరణ్ కోసము తండ్రి సన్ని కోసము ప్రభా తండ్రి ఆయన ప్రభా హారిత ఆహా ప్రభావం మీద జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని ఇక్కడ చూపించండి వాళ్ళని ముట్టి భావించి దేశంలో ఉంచడానికి రాస్తున్నాం చేసుకోండి ఈ రోజు రాలేదు ప్రభావం నాకు నా ప్రతి ప్రభాతం ఏదైనా కాబట్టి ప్రభావం నడిపించడంతో చెల్లిస్తున్నారు పేర్లు గ్యాదర్ అవుతున్నారు ఈ రాసులు అందరినీ ఆ చంద్రశేఖర్ గారిని ప్రభావం చక్రవర్తి గారిని భాస్కర్ ని ప్రభాతండి ప్రభా తండ్రి ఆయన ఏ రీతిగా తండ్రి ఆయన బ్రదర్ ఆయన ప్రభావం ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభుత్వం ప్రభావ తండ్రి ఒక్కొక్కరిని మీరే జ్ఞాపం చేసుకోండి ప్రభావిజయ్ నిజ్ బాగు చేసి అదే రకం రోజు ఇంకా వాడుకోండి అక్కడ ఉన్న తండ్రి పరిశీలనని ప్రార్థిస్తున్నాం వారిని చేసుకోండి మంచి ఆరోగ్యంపై చేయండి తండ్రి ఆరు రోజుల కోసం సిద్ధపట్టండి అయ్యా కోసం ప్రార్థిస్తున్నాము మంచి ఆరోగ్యంపై చేయండి ప్రభావ ఒకసారి న్యాసం తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావ ప్రార్థించిన ఇదాందని ప్రభావితం చేసుకోమని ఏ స్వర్పేట భగవన్ నుంచి వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధి గొప్పదేవా సరేదేవా మా ప్రియ పర్వ తి ఈ ఘనమైన నామానికి పరిశుద్ధిగా ఈ గడిశిందరి ద్రవ్వంగా కాపాడినా ఈ కృపల మమ్మల్ని భద్రపచుకున్నారు సజ్జులకు మమ్మల్ని కాచి కాపాడు దేవీపోవటం ఒక దేవ్ చిన్నీ నిరంతరం వ్యతిరేకి దేవ దినవంత ప్రభావమైన కనిపించి నటించిన సమయానికి మహా ఈశ్వరం మీకే కలుగుతుంది ప్రభావ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ అనేక మంది విషయాలు మాకు బయట వంద్రభాన్ని బట్టి నేను ఘన పరిశ్రమ ప్రభావించు మాత్రం మాట్లాడుతున్నారు ఆయన ఇస్తా తండ్రి నుంచి అనేకలు ప్రభావి చేతులకు రావాలి పాత్రలుగా ప్రభుత్వ రూపింపబడాలనేకులు ప్రభావ జగట జారిపోతున్నారైన తిరిగి మీ చేతులకు రావాలని వాటి మీద మాట్లాడినారు క్వా ఆ శివ జీవితం ఆ రీతిలో ముందుకోవాలని అనేక మీ చేతులకు నడిపించాడు మంచి పాత్రలుగా తా మీరు మైమైన అర్హమైన పాత్రి కేవలం అందరినీ నడిపించడం సాధిష్టమైన అతి ఆటంకాలను పెట్టుకోవడం సాధిత్యమైన నా దేవీ రాత్రి బహుతారీ ప్రభావం సిద్ధపడాలి సిద్ధపట్టాలి ప్రభావం కనుక మధ్య ప్రాధాన్యనైనా ప్రభావం కట్టిన తగ్గిపోవడం ప్రభావ మీరు ఆధ్య ప్రభావం ప్రాధిస్తామైనా అదే వైద్యలో మీరు గర్దిస్త ప్రభావం చూపించండి ప్రతి ఒక్క ఆ కలవరించింది ఆ వైరస్ గర్థించడం చివరి దశ ప్రభావితలు సమర్పించుకోవాలన్న ప్రభావ ప్రతి గిడ్డ మీరు ఆకర్షించడం ప్రాధిస్తామైనా మీరు ఆకర్షించుకోవడం ప్రభావాలను నటించుకోవడం ప్రాధిస్తాం లేకపోతే నర్తి ప్రభావాలకు వాటింగ్ చెప్పాలా వాళ్ళ మీద ప్రార్థించిన ప్రభావం మీరు కొట్టే ప్రభావం విశ్వాసంగా ధైర్యంలో మంచి ప్రభావలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు నర్సులు వాళ్ళు కూడా తర్వాత ప్రార్థించాలి వాళ్ళ కొద్ది వాళ్ళు తక్కువ చెప్పాలా వాళ్ళు దీని తర్వాత రక్షణ పొందాలి మీరు వాళ్ళు మనం ప్రార్థుస్తున్నాయి స్టోత్రం లేన రాత్రి దినాలు ఎంత భయంకరమైన దినాల తర్వాత ఇంకా ముందు ముందు ఎంత భయంకరమైన దినాలు రాబోతున్నాయి భయపడిస్తావా ఆయన ఏ విషయాన్ని చూపిస్తున్నారు అన్ని జరగవలసి అంత మంచిగా రాజధాని తప్ప సూచన చూడగలుగుతున్నాం తర్వాత మీకు జాగ్రత్తగా ఒక నిదాన్ని చూడాల ప్రభావం పరిశీలించాల ప్రభావ అన్నింటి ప్రేమతో ప్రకటించిన నడిపించాలి అన్నింటి జీతం సమర్పించడానికి ప్రాధిస్తామైనా కాపకు జీతం జరగడుతుందినైనా రావాల ప్రభావమైన ఆర్థిక రక్షణ ప్రణాళిక నటించడం ప్రాధిస్తామైనా నా దేవ నా ప్రభానికి పరిశుభ్ర కత్తి సంఘం పరిపత్ర మీకు రావాల ప్రభావ ఈ చివరి దేశాలు అందరూ కూడా సత్యను ప్రకటించాల ప్రభావ అనేక గొప్ప గొప్ప సేవకులు ప్రతి సంఘాల నుంచి బయటకు రావాలి ప్రభావ అనేకలు ప్రకటించాల ప్రభావ అనేక శిష్యులుగా ప్రభావ ఇది ప్రతి సంఘానికి గొప్ప ఉద్యోగం కనించారు కప్పుడు ఉద్యమం కంటే ప్రతి ఉద్యోగం ప్రభావితంలో కాదు ప్రతి సంఘానికి ప్రభుత్వం ప్రభావ సంఘాల ద్వారా కథకలు జరగాల అనేక రావాలి ప్రభావం ప్రభావ భూమి రక్షణ మార్గానికి రావాలి ప్రభావ అంటే గురుజీ బొక్క సేవలు చివరి కాలంలో మేము అందరం చేయాలని అనేకలు చేయాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాయి నాది ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాయి నా తర్వాత రెస్టోర్ చేయండి ప్రభావం చేయమని ప్రార్థిస్తున్నాయి ఉద్యోగం ఇచ్చింది ఎంతమంది ఉద్యోగాలు పోయి ప్రవాహం ఉద్యోగాలు ఇస్తారని సహాయపడండి ఛాళీ చాలా జీతాలు అండి అట్లా కనికరించాలి మంచి జీతాలు సహాయపడండి నా దేవ నా ప్రభావే శ్రోతాల తీర్చుకోవడం తర్వాత ప్రభావాల నడిపించండి ప్రతి అభిషేకించిన ధనంగా వాడుకోవడం సాధిస్తున్నాయి ఆ విద్యాధి పచ్చానికి అందం క్రవా అందరి ప్రార్థం కొత్త పిచ్చిన తరగతి ధన పరిష్కారం అతడు ప్రభావిత గొప్ప ప్రభావం సమర్పించుకొని పొందుకోవాలని సహాయపడండి ఆ తీసుకు తీసుకొని రావాలా సహకారండి ఆ రీతి బాం మంచి ప్రాజెక్టుగా డెవలప్ అవ్వాలని సహాయ ఎదుగుదల మంచి ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం ఇచ్చేది తర్వాత జీవించినట్టుగా ఇక్కడ గొప్ప సాక్షి గుండాలని ప్రాధిస్తుంది కొద్ది వాళ్ళ కుటుంబాలి ఆస్వాదించండి కొద్దివారు మాకు మంచి ఆర్గం దాన్ని ప్రభావం ఎదుగుల మీరు కాపాడమని ప్రాధిస్తుంది ప్రొడక్షణ కుటుంబానికి ఆయన వాళ్ళ పని పాటల ఉద్యోగం మీ కుటుంబం వ్యాప్తం చేసుకోండి బలపచ్చని స్థిరపత్యం తవ మంచి ఆర్గ్యం లేకపోతే బలంగా వాడుకుంటున్న సాయపడి ఆర్లేదు ఇతరులకు ప్రాధిస్తున్నాయి శారీరక ప్రభావం దేవతాన్ని వల్ల కడిగి అందాక అందరు బలపరచు బలంగా వాడుకునే తర్వాత అనేక మీ రక్షణ కారణాల నడిపించలేదన మీకు ధైర్యంగా కనిపించలేదనం ఇంకా నడిపించండి పరిచయం జీవించొప్ప ఉద్యోగంతో ముందుకు రావాలి నడిపించండి బలపరచండి ప్రతి ఔషధాలు అక్కడ మీరు తీర్చి తర్వా ప్రతి మహిమలో తీర్చి ప్రార్థిస్తున్నాయి కుటుంబం తీర్చి ప్రార్థిస్తుందేవా ఆ రీతిలో ప్రభావండి సంప్రదాయ్ ప్రభావం కార్యం జరిగించాను సాయండి ఇద్దరు ప్రభావ ఇంకా ప్రభావం అర్థం చేసుకోవాలని ఉత్తరంగా సిద్ధపడి ఉద్యమ ప్రకటించాలా అంటే బలమైన విషయాల తర్వాత మాట్లాడుతున్నారు పట్టుకుని తర్వాత ముందుకు సిద్ధపడాలనుకుంటే బలమైన స్థానంలో మహాగుణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వనుషైన కృతజ్ఞతగా తెలియజేస్తా ఉన్నాను నా తండ్రి నా పాప అద్భుతమైనటువంటి మరి ప్రేమ అనురాగాన్ని బట్టి స్తోత్రం ఏంటండి ఈ రోజు మరి ఈ విధంగా పేరుతో కూడా కలిసి రావాల్సిన పాలు పొందుతూ మీకు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు పొందిన ఒక ప్రత్యేకంగా మా ప్రావా అర్థం చూసుకు మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు అవుతున్నాను మా పిల్లలు మా పొత్తు మా తల్లి డాక్టర్ గారి సందర్భాన్ని జ్ఞాపం చేశారు మా కొందరు మీరు చేతిలో మట్టి నేను మా తండ్రి మా ఉన్న అనేక బలహీనతలను బట్టి కాదు లేదు అని సారి నుంచి తీసి పాడవేయకుండా తగిలిపోయినా జారిపోయినా అతండే మా బ్రతులను అయోగ్యమైనటువంటి జీవితాన్ని అర్థం చేసుకున్న దేవుడుగా మీ ప్రేమల మేడలో చూపిస్తూ మా తల్లి మమ్మల్ని సుందరమైనటువంటి కృపన తల్లి పాత్రగా మీరు మరచుచున్న విధానమును బట్టి మీకు వందనాలుగు స్తోత్రములు తెలియజేస్తున్నాను వంద నాలుగు స్తోత్రాలు నమ్మదైన దేవాలి స్తోచాలు మహోన్నతైన దేవాలని స్తోచాలు పీడానికి ఉన్న అని గురించి సహాయం చేయండి ఆదరించి ఆశ్రవించండి ప్రభుత్వం మా తండ్రి మా జీవితాలు ఉన్న ప్రతి బలకనతం కొన్నిసార్లు మా ప్రభుత్వ తండ్రి మేము ఈ మాత్రం కూడా మీకు సహకరించినటువంటి బలకమృతం మా భక్తుల్లో దయచేసి మాకు తెలియచేశారు మా తండ్రి వేరు వారి జీవితము మాకు తెలియచేశారు ప్రత్యేకమైనటువంటి మీకు సంబంధించిన వారుగా జీవించవలసిన జీవితంలో తండ్రి మేము జీవించవలసి ఉండగా లోకంలో పాపంలో శాపంలో కలిసిపోయేటువంటి వాక్యములకు లోడత జీవించున్న అనుభవాల్ని జ్ఞాపం చేశారు తీసుకున్న తీర్మానాల ప్రకారంగా నిలబడలేనటువంటి భక్తిహీనతలు జ్ఞాపం చేశారు మీకు వందనాలు మా భక్తులు మీ వాక్యానుసారంగా కష్టానికి సహాయం చేయండి మీరు ఆశించిన విధంగా మీరు నిర్మించుతున్న విధానములు కోనటువంటి తోపు మా జీవితంలో మేము కలిగి ఉండి జీవించే బాధ్యత మా అనుభవించారని నమ్మకం చేస్తున్నాం ఆరోగ్యం దయచేయండి ఆపరేషన్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది దయచేసి ఆ రోడ్డు ప్రసాదించడం అలాగే తల్లి కూడా ప్రార్థన చేస్తున్నాం ఉన్నారు వారి ఉన్నప్పుడు వారంట దినాల్లో వారి మొక్కల అవకాశం ఉన్నంత వరకు నామైపోరుకు మీ బిడ్డలు ఏ విధంగా ప్రభుత్వ మీరు పనిచేశారు అనేక రక్షణ కొరకు ఏ విధంగా ప్రయాస పడ్డారు మీరు ఎదుగుదురు మీకు మా నీటి ప్రియని మా పుట్టణాన్ని బట్టి మా భక్తిని బట్టి మమ్మల్ని జ్ఞాపనం చేసుకోమని నేను సరిపోవగా అంటే మా ప్రభుత్వ కేవలం మీ కృపను బట్టి జ్ఞాపం చేసుకుని ఈ లోకంలో మీరు పొడిగించిన అనుగ్రహించిన ఆయుష్య దినాలు అన్నిట అతన్ని ఆరోగ్యము గాను ఈ నామాన్ని మహిమకరము గాని జీవించగలగడానికి సహాయండి ఒకటి ఒకటి భారం గాని ఇబ్బంది పెట్టే వారము గాని అయ్యా మా తండ్రి ఉండకుండా మా వారు చేసుకోగల ఉన్నట్లు శక్తిని ప్రోత్సాహించమని ప్రార్థం చేస్తున్నాను ప్రభుత్వించండి మంచి బిడ్డలను ఇచ్చారు తల్లిదండ్రులు మంచిగా ప్రేమించి చూసుకునేటువంటి బిడ్డలను స్తోత్రం మా తండ్రి వారి కుటుంబాలను మీద ఆస్వాదించి ప్రతి ఒక్కరి కృతహం చేసుకోండి బల విజయ్ గారు మా తండ్రిని బట్టి నీ పొందాం చక్రవర్తి గారిని బట్టి చంద్రశేఖర సార్ని బట్టి వేదిక ప్రభుత్వ ఎఫ్రాన్ని సార్ని బట్టి రవి బ్రదను బట్టి నీ పొందా తోత్వా అయ్యాన తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకున్నాండి అప్పుడప్పుడు కలిసి పప్పు బ్రదను బట్టి మనోజ్రతను బట్టి మీ పొందన తండ్రి నీ పొందన జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తొలగించండి తోట పొందున్నారు అక్కడ తెచ్చి వారి ప్రయాణాలు మా ప్రభుత్వం తొలగించడానికి వచ్చేసి పని వ్యాపారాన్ని ఉద్యోగాలు మీరు జీవించండి ఆశ్రదించండి అదే విధంగా ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులన్నీ దయానకంగా భయానకంగా దయనీయంగా ఉన్నాయి ఆ పరిస్థితులతో పా కరోనా దెబ్బతో ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అఫలాపఫలం అయిపోయింది అది కరోనా దెబ్బతో ఎంతో మంది మా కళ్ళు గుడ్డ మాతో కూడా సాహసం చేసిన ఎంతో మంది దైవ జనులు కూడా కడుగు ముగిసేసారు చనిపోయారు అయితే ప్రస్తుతానికి ఒక పది మంది సతీష్ గారు వారు చెప్పినటువంటి ఆ లిస్టు ప్రకారం పది మంది ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు కరోనా బారిని పడి భయానకంగా వారు దత్తలు గడుపుతున్నారు కృష్ణం బట్టి మీరు పొందున్నారు వారందరినీ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీరు దర్శించి మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం శక్తిని స్వస్థతను అనుసరించి మీరు సాక్షుడుగా వారిని రక్షించి వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నారు మా పిల్లిని మా ప్రభావం జీవి గారి జీవితంలో ఒక చేసిన అద్భుతం వారి జీవితంలో కూడా చేయండి నాయన అయ్యా అయ్యా సుబ్బారా వెంకట గారి జీవితంలో చేసిన అద్భుతం వారి జీవితంలో చేయండి ప్రభావితం ఉన్నారు ఆయన అయ్యా నేను ఇంత మాత్రులను ఎన్ని చేయలేని చేతగానే వారిని కలిగి సహాయం చేయండి ప్రభావితం సహోదరు కలిగినటువంటి ఒక నింబ్రము ధైర్యము నిమ్మలము వారి హృదయాల్లో దయచేనున్నాను అనే భరోసా వారికి అనుగ్రహించండి నాయన మీకు గొప్ప సాక్ష్యాన్ని వెళ్ళడానికి సహాయం చేయండి కావచ్చు టీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం గ్రూప్ చూపించండి ఆరోగ్య ఆస్వాదించి బలపరచడం ప్రార్థన చేసుకున్నాం అదేవిధంగా ప్రభుత్వ ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ జ్ఞాపం చేసుకోండి ఆల్రెడీ లోకా ఏ రకంగా వెళ్ళినటువంటి కుటుంబాలు మరి మా ప్రభుత్వ మీరు జ్ఞాపం ఆదరించండి సహాయం చేయండి అతను నా లోటు మీరు తెచ్చండి దేనికోసం వారిని వాడుకొని ప్రార్థన చేస్తున్నారు కథనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను కనికులు గొప్పగా గొప్ప కనికలు తండ్రి నీకు ఏమన్నా అర్చుకోవడానికి తెలియజేస్తా ఉన్నాం బహోన్నతమైన దేవాలనికే ఉన్నా తండ్రి కోసం అర్చుకోత్రాలు క్రీడ పెంచుకోవడానికి జ్ఞాపం చేసుకోండి అయ్యా తండ్రి స్వార్థ అందరి ప్రాంతాలకు వెళ్ళే ఒక స్వార్థ మా ద్వారాలు తెలుసుకునేది కానీ మించుకోవడం మా ఆరుమూల ప్రాంతాలు అడవులు కొండగట్లు మీద మా తండ్రి మా ప్రభుత్వ మా ప్రజలు కూడా నీ కోసం సంపాదించాలి మా తండ్రి రాత్రులు విలువైని ఎదిగి వారి కోసం ప్రయాసపడ్డాల్సి పాల్సిన వనరులుగా ఇచ్చేయండి మా తనతో వచ్చినటువంటి కొన్ని కాంటాక్ట్స్ పనునాలు అని గుర్తించేసుకోవాలి ఆయన రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అంతగా ఎవరు సేవకులు సహకరించలేదు సేవకులు స్వార్థతలు అయితే తీసుకెళ్లి వాళ్ళకి ఏమన్నా అనుభవించడం అని చూస్తున్నారు కానీ దొంగలు అయితే సేవలు దూరంగా భారంతో వచ్చారు అవి వారికి మనం వారి దేవుడి పరంచే స్వాస నడిపించబడితే ఆ ఆత్మ దర్శించ పెడితే ఆ ఆత్మను మనం సంఘానం నడిపించుకుందాం అనే జ్ఞానం కొంతమందికి కూడా లేకుండా మొత్తానికి ప్రభుత్వాలు స్వాసే కొంతమంది సహోదరు సహకరించారు వారిని బట్టి మీకు స్తోత్రం వారిని పుట్టులో జ్ఞాపం చేసుకోండి ఆ లీలా కుమార్ని బట్టి మీకు వమనాలు ప్రభుత్వా అదేవిధంగా మీకు వంనాలు వారిని పొట్ల జ్ఞాపకం చేసుకొని దర్శించండి వారిని జీవించాలని ఆయన నెక్స్ట్ అయిపోతున్నట్టు మరి మీరు వెళ్ళినట్లుగా అతని ప్రభుత్వ వాతావరణంలో పరిస్థితుల్ని వస్తులను అనుకూలపరిచి మీ కార్యం జరిగించమని ఆదరించి ఆశ్రదించి బలపరిచి నడిపించమని మహిళ గంట ప్రభుత్వం మీకే ఆరోపిస్తూ ఏసు ప్రశ్నలు ప్రార్థన అంగీకరించి ఆలోకించి నాకు సమాధానం తెచ్చేసారని అందుకు పాదాలను తగ్గించుకొని నామలు ఆకాశం బట్టి తెచ్చిస్తూ ఏసునామాలు ప్రార్థించేసారి అంటే పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ జీవం కలిగిందైనా జీవాధిపతి రాజ్యానికి ఎంతో అయా ఈరోజు ఈ దినాన్ని ప్రభా అయా మీరు నువ్వు చెప్పబడినటువంటి వాక్యం ద్వారా ప్రభా అయా మమ్మల్ని బలపరచున్న నీకు ఎంత అందునా ప్రభా ఒడ్డి వారి మట్టివారి అయ్యా పనికి దేనికి పనికిరాయినవి ఆయనను కూడా ప్రభా అని వాక్యం చేతన ప్రభా అయా క్రమపరుస్తూ అయా సిద్ధపరుస్తూ అయా హెచ్చరిస్తూ అయా ఆదరిస్తూ అయా మమ్మల్ని చూస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎంతో అందున ప్రభా ఎందులో ఆయన ఈ లోక కుమ్మరైతే చల్లని ప్రభా కుండను ప్రభా మెత్తగా చేసి సారి మీద పెట్టి చేస్తారు ప్రభా మీరైతే వాక్యం ద్వారా ప్రభా అను క్షణం సరిచేస్తున్నారు నా జీవితాన్ని ప్రభా సారి మీద పెట్టి అను చంద్ర సరి ప్రభా ఎదుగునైనా మరి ఇప్పటివరకు అయినా ప్రతి ప్రార్థన చెప్పిన ప్రభా మీరు విజయాన్ని అయ్యా ప్రభా ఎదుగునైనా అయ్యా మరి శ్యాంసార్కి మీరు ఇచ్చినటువంటి ప్రభా గొప్ప భారాన్ని బట్టి మీకు ఎంతో ప్రభా ఎంతో భారంతో ప్రభా వారి పట్ల ప్రార్థన చేయొచ్చుండగా వారికి పరిచయం చేయొచ్చుండగా వారి గురించి ఆధ్యాత్మిక స్థితిలో ఆలోచించుండగా ప్రభా అృప చూపించండి అయా అక్కడ కార్యం చేయండి అయా ఒక సాక్షి నిలబెట్టుకోండి తండ్రి ఇదిగో అయినా ముఖ్యంగా ప్రభా అయా ఇదిగో సతీష్ గారు ప్రేమలత గారి కుటుంబం గురించి ఆ పది మంది గురించి ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి కరుణ చూపించండి తండ్రి ప్రభా అన్ని సైతం ప్రభాయ అయా వారు సైతం ప్రభాయ అయా నశించుకోవటం మీకు ఇష్టం లేదు కనుక ప్రభాయ మీరు తెలుసు మిమ్మల్ని తెలుసుకుంటారు త్యాన్ని వారు తెలుసుకునేలాగన అయ్యా మీరు వాళ్ళు మీలో వారు అంటుకట్టుబట్టడానికి మీలో వారు ఉండడానికి ప్రభా అవకాశంగా మేము భావించగా అయా గొప్ప కార్యాన్ని మీరు ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి ఆదరించండి కనికరించండి కృపచూపించండి ప్రభావ స్వస్థపరచలేదేవా అయా ముఖ్యంగా ప్రభావారికి రక్షణ భాగ్యాన్ని అనుభవించలేదేవా ప్రభా కృపచూపించండి ఆ పది మంది ఏ స్థితిలో ఉన్నా అయా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి ఎవరికి ఏమీ కాకుండా ప్రభా అయా మీకు చూపించారు ఇప్పటివరకు అయా ప్రార్థించిన ప్రతి అంశంలో ముఖ్యంగా కరోనా బాధితులు ప్రతి ఒక్కరి విషయంలో అయా మేము ప్రార్థించగా తండ్రి మా ప్రార్థనలు విన్నారు అయా ప్రార్థనలకు జవాబులు ఇచ్చారు అయా స్వస్థ పరిచారు స్థిర పరిచారు బలపరిచారు నిలబెట్టుకున్నారు సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని వారి జీవితంలో ఇచ్చారు కృతజ్ఞత చెల్లించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు అట్టి ప్రభా ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఈ కుటుంబంలో కూడా మీరు ప్రభా అయా మీరు చేయమని అయా ఒక సాక్షి పోమని అయ్యా వారి ప్రతినా దినాలు కేవలం ఈ దేవుని వల్ల అయా ఈయన కృప వల్ల మేము బ్రతికాము అని చెప్పి ఒక గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో మీరు ఉంచమని ఆ విధంగా వారిని ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం సమస్త విధంగా బలహీనతల నుంచి దూరపరచండి కరోనా వ్యాధి నుంచి దూరపరచండి ఆ ఇంటి చుట్టూ తా మీకు తండ్రి నీకు వందన ప్రభా అదే తండ్రి అభిరామ్ గారు నిర్మలా గారు ప్రభా ఆ ఇంటి కిందే ఉంటున్నారు అంటున్నారు ప్రభా వారి గురించి గత కొన్ని కొన్ని రోజులుగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా వారి పట్ల ప్రభా మీ చూపించండి తండ్రి మతపరమైనటువంటి క్రైస్తవ జీవితంలో ప్రభా అని రక్షించండి దేవ ప్రభావ వారిని కాపాడు తండ్రి అయా అయ్యా పడుతున్న బాధను మీరు గమనిస్తున్నారు తండ్రి అయ్యా కృప చూపించండి వారిని కూడా కనికరించండి ప్రభా కరోనా ప్రభా వారి గుమ్మను దాటిపోకుండా అయ్యా వారి గుమ్మ ప్రభా గులోకి ప్రవేశించకుండా అయ్యా వారికి ఏమి కలక్కుండా ప్రభా అయ్యా అయ్యాన్ని ప్రభుత్వాన్ని గ్రహించండి వారిని రక్షించండి కాపాడండి అయ్యా ఇంకను ఆధ్యాత్మిక స్థితిలో వారిని ఇంకా బలపరచుమని అయ్యా ప్రార్థన చేస్తున్నాడు అట్లాగే ఇంకో నైనా జాషి గురించి ప్రార్థించేస్తున్నాను తండ్రి కుప్ప చూపించండి దేవ తండ్రి అయా ప్రార్థన పెరుగుతున్న కొద్ది శాతం చోదన ఎక్కువ అయ్యా అంతిమంగా ప్రభు విజయం మాదే అయినా ప్రభా అయా మీరు దేని గురించి చింతపడం భయపడం కానీ ప్రభా అయా ఆ కుటుంబంలో ప్రభా మీరు ఆదరణకర్తగా ఉండండి ధైర్యం చెప్పండి అయా ఆ బిడ్డ ప్రభా అయా మీ సాక్షిలో మీరు మార్చుకునండి అయా మీరు రక్తం పెట్టి ప్రభావ విలువ పెట్టి కొన్న జనాంగం తండ్రి అయా నీ బిడ్డల ప్రభావ అయా స్వార్థ పరిచయ చేసేవాళ్ళు అయా అయ్యా అయ్యా ఒక్కసారి ఆ కుటుంబం వైపు చూడండి తండ్రి ఆ రోజు నుంచి కన్నీరు విడుస్తుంటే మీరు చూశారు అయా ఆయనకు వెంటనే ప్రభా ఆ పొడిగించారు ప్రభా అటువంటి కృపను అటువంటి ధన్యతను అటువంటి సమాధానాన్ని ప్రభా మరి మీ ముగ్గురు కుటుంబాల్లో కూడా మీరు ఏమని ప్రార్థన చేచ్చును ముఖ్యంగా తండ్రి అయ్యా భాస్కర్ సార్ గారి మదర్ ప్రభా మరి సర్జరీ కోసం వెళుతుండగా అయ్యా మరి వృధా ఉండగా మీరు సహకరించండి అయా అయ్యా మీరు తోడుగా ఉండండి డాక్టర్లకి పరమ డాక్టర్ మీరే ఉన్నారు తండ్రి అయా అనుక్షణం మీ బైబుల్ చదివేవాళ్ళు అనుక్షణం మీరు ధ్యానించేవాళ్ళు అయా మీలో ఉండేవాళ్ళు తండ్రి అయా మీకు తెలియదు ఏమీ లేదు ప్రభా అయా అయ్యా మాకన్నా ఎక్కువగా ప్రార్థనా పరుల ప్రభా అయ్య మాకన్నా ఎక్కువగా నీతి సహవాసం కలిగిన వద్ద కృప చూపించండి గొప్ప ప్రభు ఆశ్చర్యకార్యాన్ని ప్రభు వారి పట్ల చేయమని ప్రార్థన చేసాను అట్లాగే శాంసార్ జ్ఞాపకం చేసుకోనండి వాళ్ళ మదనం మీద జ్ఞాపకం చేసుకోనండి గత కాలంలో ప్రభా మరి చిన్న దెబ్బ పడినప్పటికీ చిన్న దెబ్బ తగినప్పటికీ ఎటువంటి ఇబ్బంది కలగోకుండా అయా ట్యాబ్లెట్లతో మీరు నయం చేశారు అయ్యా ఏం ఫ్రాక్షర్ కాకుండా మీకు కుప్ప చూపించారు అయా నిబట్టి మీకు ఎంతో ఉంద ఇంకా వృధా పిల్లలు ఉండగా తండ్రి అయ్యా మీకు కుప్ప చూపించండి దర్శించండి బలపరచండి స్థిరపరచండి సమస్త విధమైన బలహీనతలను మీరు దూరపరచండి తండ్రి అయ్యా ఈ పరిచయం లో ఉన్న ప్రతి బిడ్డను మీకు ఆపం చేసుకోనండి అయ్యా ఇంకనూ మమ్మల్ని బలపరచమని అయా వాక్యం ద్వారా అనుక్షణం ఇంకనూ పోషించమని మాలో ఉన్న సమస్య విధమైన బలహీనతలు తీసివేమని అయా మీ సాక్షులుగా మీ సొత్తులుగా పనికి వచ్చే పాత్రగా అయా మీ దగ్గర దగ్గర ఆ జీవి కీరటాన్ని పొందుకునే వారి మంచి జీతాన్ని తీసుకునే వారి లాగా మంచి దాసు అనిపించుకునే వారి బుద్ధి బుద్ధి కలిగిన కన్యకల్లాగా మమ్మల్ని మార్చమని అయా మీరు మీరు అక్కడ మమ్మల్ని ఈ మనల్ని మీ రాజ్యంలో చేర్చుకునే ప్రతిఫలం దామని ఏ శక్తి కలిగిందాము అడిగి వేడుకొని ప్రార్థించుకుంటూ తండ్రి ఆమె మనందరూ చెప్తారు మన ప్రభులు రక్షకులైన దేవుని ఆదరణ కర్తైన సమాధానం ఇప్పుడు సదాకాలం పేరులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి ఈ రోజు ప్రార్థన చేసినటువంటి అస్వస్థగా ఉన్న ప్రతి ఒక్కరు